ఉపక్రమే నచ్చాస్త గజానం శరదింద్రు వికాశీమందఫురీంద్రువరలోరవింద్రీంబు శ్రీరామచంద్రకాష్పతక సమస్త కళ్యాణ గుణాభిరా సీతముఖం భోరుగచ నిరంతరం మంగళమతనో గుర్మా గుర్విష్ణు గురువో మహేశ్వర గురుసాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీగ హరిసత్ శ్రీ గురుభ్యో నమ శివాయరే నమాయం నమస్కృతరైవ నరోతమం దీం సరస్వతిర తల్లు తండ్రుల ప్రధానంగా ఈ దివ్యమైనటువంటి మోక్ష పూరిలో వెలిసి ఉన్నటువంటి విశ్వజనని అనసూయమాతకు హైమవతి దేవికి సకల దేవతాగణానికి సాస్తాంగ ప్రణిపాతములు సమర్పిస్తూ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ రాధానంద భారతీ స్వామి వారి దివ్య దివ్య పాద పద్మములకు శతకోటి వందల సుమసమర్పణం చేస్తూ శ్రీమన్ మహాభారత గాథ శ్రవణం చేయడానికి వచ్చిన వస్తూ ఉన్న తల్లులకు తండ్రులకు ఆ అమ్మ యొక్క ఆ దేవదేవుని యొక్క దివ్య ఆశీస్సులు కలగవలసిందిగా కోరుతూ నిన్నటి రోజున మన ప్రవచన ప్రయాణంలో ద్రోణ పర్వం పూర్తి అయ్యి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళారు రెండవ సూర్యునివలే ప్రకాశించాడు ఆ దివ్య జ్యోతి వెళ్ళి సూర్యునిలో లీనమయ్యింది అని చెప్పాం ఈ రోజు కర్ణపర్వం ఇప్పటి వరకు మనం ఆదిపర్వం దగ్గర నుంచి ఆ దేవదానవులు వాళ్ళు వాళ్ళ అంశాలతో భూమి మీద పుట్టడం ఆయా ప్రభావం చేత అనేక రకాలైన మనస్తత్వాలు కలిగి ఉండడం ఇవన్నీ కూడా ఆదిపర్వంలో చెప్పుకున్నాం మనం సభాపర్వానికి వచ్చేటప్పటికీ సభాపర్వంలో జ్యూదము కపట జ్యూదము ధృతరాష్ట్రుని యొక్క ఆలోచన పాండవుల యొక్క అసక్త ఈ విషయాలన్నీ చెప్పుకున్నాం ఉద్యోగ పర్వంలో అరణ్య పర్వంలో అనేక రకాలైనటువంటి తీర్థయాత్రల గురించి ఆ పాండవులు పడినటువంటి కష్టాన్ని గురించి అవి చెప్పుకున్నాం అజ్ఞాతవాసంలో ఒక్కొక్కప్పుడు ఎంత గొప్పవాడు కూడా బయటపడకుండా లోపల దాక్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అని భారతం మనకు తెలియజేసింది అజ్ఞాతవాసంలో ఈ అజ్ఞాతవాసం అయిపోయిన తరువాత ఉద్యోగ పర్వం తమది తాము పొందడం కోసం సామరస్య భావనతోనే ఎప్పుడూ కూడా ప్రయత్నం చేయాలి వీళ్ళు తప్పినప్పుడు మాత్రమే యుద్ధానికి సిద్ధపడాలి ఎవరైనా కత్తులు కటారులు లేకపోవచ్చు కూడా మానవుడు అన్ని విషయాలలో యుద్ధం చేస్తూనే ఉన్నాడు సాంసారికమైనటువంటి విషయాలలో కానీ బయట ప్రపంచంతో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఒక్కరికి ప్రశాంతత ఉన్నది అని ఒక్క మాట చెప్పండి ఎవరికి ఉన్నదో చేతులు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను అన్నవారు ఎవరైనా ఉన్నారా ఎందుకు లేము అంటే యుద్ధమే చేస్తున్నాం మనం నిత్య వ్యవసాయం కేవలం ముందు మానవుడు ప్రయత్నం చేయవలసింది ప్రశాంతత కొరకే అనేటువంటి విషయాన్ని మనకు ఉద్యోగ పర్వం తెలియజేసింది ఆ ఉద్యోగ పర్వంలో కూడా ఎంత చిత్త జవరిదాకా అయినా సరే తల ముందుకు వెళ్ళాలి కానీ తల ఎగరేసి ముందుకు వెళ్ళకూడదు మానవ జీవితంలో అనేటువంటి విషయాన్ని కృష్ణ పరమాత్మ వెంట కనుక ఉంటే లేదు పరబ్రహ్మమే కనుక వెంట ఉంటే ేన్నైనా సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా ఆ భగవంతుడు కూడా ఎంతవరకు చూస్తాడు అంటే కొంతవరకే చూస్తాడు చిత్తజేవరికి ఆవలివాడు మాట వినని స్థితిలో వాడికి బుద్ధి చెప్పడానికే ప్రయత్నం చేస్తాడు భగవంతుడు అని రాయబార విషయంలో తెలిసింది అంతే కదండి మళ్ళీ ఒక్కసారి నెమరు వేసుకుంటున్నా మరిచిపోకుండా ఉండడం కోసం ఆ తరువాత యుద్ధం ప్రారంభమైంది భీష్మ పర్వంలో ఉద్యుక్త ధర్మమేమిటో తాను కర్మ చేసేటప్పుడు ఏ విధంగా చెయ్యాలో భీష్ముడు తెలియజేశాడు ఏ పని చేసినా ఎలా చేయాలి అని చెప్పాడు భీష్ముడు తన యొక్క యుద్ధము ద్వారా అంటే మనస్ఫూర్తిగా చేయమన్నాడు నీటి పనులైనా సరే చేయాలండి మనస్ఫూర్తిగానే చేయాలి అని బోధ చేశాడు చిత్తజీవురికి ఊడ్చే విషయంలో కూడా శ్రద్ధగా చేయమన్నాడు ఆ ఊడ్చినట్టు కాదు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారండి వంగను కూడా వంగరు ఆ చీపురాటు ఈ చీపురటు అంతే ఆ విధంగా ఉంటుంది కనుక ఏ పని శ్రద్ధతో చేయాలి అనేటువంటి విషయాన్ని భీష్మ పర్వంలో తెలుసుకున్నాం ద్రోణ పర్వం ఎంత ప్రతిజ్ఞ చేసినా కాలము తీరిన తర్వాత ఎవరూ ఉండే అవకాశం లేదు ద్రోణాచార్యుడు ఎందు ఎటువంటి ప్రతిజ్ఞ చేశాడు పాంచాలు అందరినీ సంహరించకుండా కవచం విప్పను అన్నాడు యుర్దాయం అయిపోయిన తర్వాత ఎవరూ ఉండడానికి వీళ్ళు ఇక్కడ కూడా కొంతమందికి సందేహం వచ్చి ఉండవచ్చు ద్రోణాచార్యుడు తన బ్రాహ్మణత్వాన్ని పోగొట్టుకుని చండాల జాతిలో చేరాడు ఎందువల్ల బ్రాహ్మణ ధర్మాన్ని తప్పాడు కనుక తప్పాడా చెప్ప వాడికి కపాల మోక్షం ఎట్లా వచ్చింది ఆ సూర్య మండలానికి ఎట్లా చేరాడు ఎలా కుదురుతుంది అనేటువంటి సందేహం కూడా కలగవచ్చు దానికి కూడా నివారణ ఉన్నది సందేహ నివారణ ద్రోణాచార్యుడు తన బ్రతుకు తెలువు కోసం భార్యా బిడ్డలను బ్రతికించుకోవడం కోసం ద్రుపద మహారాజు దగ్గర అవమానపడి ఆ అవమాన భారంతో వచ్చి ఉద్యోగంలో చేరాడు అప్పటి అతని జీవితం అంతా ధార్మికమైనదే కలిగిన దాంతోనే బ్రతికాడు మనం చెప్పుకున్నాం అశ్వత్నామకు పాలు అడిగితే పాలు లేకపోతే తల్లి ఏం చేసింది అని చెప్పామండి పాలు కలిపి ఇచ్చింది తోటి పిల్లలంతా ఉరేను తాగేది పిండిపాలురా అసలు ఆవు పాలు కాదురా అని గేలి చేశారు ఒక్క ఆవైనా దొరక్కపోతుందా నా మిత్రుని దగ్గరకు వెళితే అని ద్రుపద మహారాజు దగ్గరకు వచ్చాడు చిన్ననాటి మిత్రుడు ద్రుపద మహారాజు ఒక బ్రాహ్మణునకు క్షత్రియకు స్నేహము వసగదు నువ్వు నాకు స్నేహితుడు ఏమిటి కావాలంటే ఎంత మాట అన్నాడండి ఈ పూటకు భోజనం పెడతా తిని వెళ్ళమన్నాడు న్యాయంగా ద్రోణుని పరిస్థితికి చాలా చాలా అవమానం అవమాన భారంతో వచ్చి ఉద్యోగంలో చేరాడు అంత అవమానాన్ని పొందిన కారణం చేత రెండవ విషయం తన ధర్మాన్ని వదిలిపెట్టి యుద్ధం చేయడానికి వచ్చాడు అవునా కదా కనుక పరిపూర్ణంగా ధర్మం తప్పినట్టే అయితే అతడికి ఆ దివ్యమైనటువంటి జ్యోతి సూర్య మండలానికి ఎట్లా వెళ్ళింది రెండో సూర్యుల్లాగా ఎట్లా వెలిగింది అంటే తేజ శరీరము కలిగిన ఎవరికైనా ఆ లోపల ఉండేటువంటి జ్యోతి భగవంతునిలో లీనము వాళ్ళ శరీరము పాంచభౌతికమైనది కాదు పాంచభౌతికం అంటే ఏమిటండి శుక్ల శోణితముల కలయిక చేత పిండముగా ఏర్పడి తల్లి గర్భములో ఉండి కరచరణాది అవయవములను పొంది కలిగేటువంటి శరీరాన్ని ఏమంటాం పాంచభౌతికము పంచభూతాలతో నిర్మింపబడినటువంటిది ఆ శరీరం ఎవరిదయ్యా అంటే మనది ఎట్లా మన శరీరం ఎటువంటిది అంటే పాంచభౌతికం ద్రోణాచార్యుని శరీరం ఎటువంటిది ఎక్కడ పుట్టాడు ద్రోణములో పుట్టాడు యజ్ఞపాత్ర ఆద్యపాత్ర ఉంటుందో కోమం చేయడానికి ఆ మేకల మీద పెట్టుకుని శ్రువాలతో తీసిపోస్తూ ఉంటాం కదా ఆ పాత్రలో పుట్టాడు అతడు అయోనిచుడు అర్థమైందండి తల్లి గర్భంలో నుంచి వచ్చిన వాడు కాడు కనుక అతని శరీరం ఎటువంటిది తేజస్సుతో కూడుకున్నటువంటిది ఇది మొదటి కారణం రెండవ కారణం సర్వ వేద ఎవరైనా ఒక వేదం చదవచ్చు రెండు వేదాలు చదవచ్చు అన్ని వేదాలను పరిపూర్ణంగా చదివిన వాడు ఎవరయ్యా అంటే ఆ ద్వాపర యుగంలో ఇద్దరే ఇద్దరున్నారండి అన్ని వేదాలను పరిపూర్ణంగా చదివిన వాళ్ళు ఒకడు బావ మరిది ఇంకొకడు బావ కృపాచార్యుడు ద్రోణాచార్యుడు అర్థమైందండి కనుక సర్వ వేద విధం వర్రహ వేద విత్తు మాత్రమే కాదు వర్రహ వేద అర్థము కూడా తెలిసినటువంటి వాడు అది రెండవ కారణం ఇక మూడవ కారణం తనకు తెలిసినటువంటి విద్యను తనంతటి కన్నా గొప్పవాడిగా ఒక్క శిష్యుడినైనా తయారు చేయాలి ఏ గురువైనా అర్థమైందా అండి ఏ గురువైనా ఏం చేయాలి తన వద్ద ఉన్న శిష్యుల్లో పరిపూర్ణంగా వాడికి విద్య చెప్పాలి శిష్యాధిక్షే పరంజయం తనకన్నా గొప్పవాడుగా తయారు చేయాలి నాకన్నా గొప్పవాడైతే నాకే పోటీ వస్తాడేమో అనేటువంటి భయం ఉండేవాడు గురువు కాదు నేర్చుకునేవాడు శిష్యుడు కాదు కనుక తనకన్నా గొప్పవాణ్ణిగా తయారు చేయగలిగినటువంటి గురువు నిజమైనటువంటి గురువు అటువంటి స్థితిలో తనకన్నా గొప్పవాణ్ణి ద్రోణాచార్యుడు తయారు చేశాడా తయారు చేయలేదా చెప్పండి ఎవరిని తయారు చేశాడు అర్జునుడిని తయారు చేశాడు అర్జునుని ముందు ఇద్దరు రంగంలో తానే నిలబడలేని పరిస్థితి వచ్చింది అటువంటి స్థితిలో తనకన్నా దివ్యమైనటువంటి ఒక శిష్యుణ్ణి తయారు చేసి నిజమైనటువంటి గురుత్వమునకు ఉదాహరణగా ఉన్నాడు గనుక ఇది మూడవ కారణం ఎన్ని కారణాల చేత ఆయనకేమైందండి ఆ ప్రాణము ఊర్ధ్వముఖంగా వెళ్ళింది కానీ అధ్వముఖానికి వెళ్ళ సామాన్యమైనటువంటి మానవుల యొక్క ప్రాణము పెడుతుంది ఊర్ధ్వ రేతస్కులైనటువంటి వాళ్ళ ప్రాణము ఎటు పెడుతుంది ఊర్ధ్వముఖంగా పెడుతుంది ఊర్ధ్వంలో ఛేదించగలిగినది ఇది ఒక్కటే బ్రహ్మరంధ్రం అర్థమైందండి ఈ లోకంలో కూడా కంచి పరమాచార్యుల వారు వెళ్ళిపోయారు ఎటు వెళ్ళింది ప్రాణం ఊర్ధ్వముఖంగానే వెళ్ళింది తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు వెళ్ళిపోయారు ప్రాణం ఎటు వెళ్ళింది ఊర్ధ్వముఖంగానే వెళ్ళింది ఆనాడు ఉండేటువంటి బ్లిడ్జ్ పేపర్ వాడు నాస్తికుల పేపర్లో వాడే మొదటి వాడు ఆ రోజుల్లో రాఘవనారాయణ శాస్త్రి గారు ఉండగా బ్లిడ్జ్ పేపర్ వాడు ఆ రాఘవనారాయణ శాస్త్రి గారి యొక్క ఆ దహన సంస్కారం జరిగే సందర్భంలో ఆ ఇక్కడ నుంచి కపాల మోక్షమైతే లోపల నుంచి పొగలు వస్తే ఆ పొగలు అమ్మవారి రూపంలో ఉండడాన్ని వాడు పేపర్లో వేసాడప్పుడు కటింగ్ నా దగ్గర ఉందండి దాచిపెట్టుకున్నా నేను పూజా మందిరంలో గాయత్రి అమ్మవారు వచ్చింది కనుక ఊర్ధ్వరేతస్ఫూలైనటువంటి వాళ్ళ ప్రాణము పైకే వస్తుంది ఆ కారణం చేత ద్రోణాచార్యుని యొక్క ఆ జీవ జ్యోతి ఉన్నదే అది సూర్యమండలాన్ని చేరటంలో ఏమీ సందేహం లేదు చేరవచ్చు అయిపోయింది ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామండి కర్ణపర్వానికి వచ్చాం దుర్యోధనులకు బయట పురాణమై అనంతమైనటువంటి ఇష్టం ఆ దుర్యోధనులకు ప్రాణప్రదమైనటువంటి తన మిత్రుడు తప్ప ఇంకొకరు గతి లేరు ఎవరికి కౌరవ సేనకు దుర్యోధనుడు కర్ణుని వద్దకు వచ్చాడు మిత్రమా నీవే ఇప్పుడు సేనానాయకునిగా ఉండి నన్ను నడిపించాలయ్యా తప్పనిసరిగా నడిపిస్తానన్నాడు ఇవాళ్ళ నాకు దివ్యమైనటువంటి అవకాశం లభించింది అన్నాడు ఆ కర్ణుని సింహాసనం మీద కూర్చుండబెట్టి పట్టాభిషిక్తుణ్ణి చేశారు సేనానాయకుడుగా పట్టాభిషిక్తుడైనటువంటి ఆ కర్ణుడు మిగిలినటువంటి కౌరవ సేనతో చెమూప ఉన్నటువంటి గరుడ వ్యూహాన్ని ఏర్పాటు చేశారు ఇటు కౌరవులు గరుడ వ్యూహాన్ని ఏర్పాటు చేస్తే ఇటు పాండవులు నాగ వ్యూహమును ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు వ్యతిరేక భావంతోనే ఉంటూ వచ్చారు ప్రతి విషయంలో కూడా ఎక్కడా సమానమైనటువంటి భావన చిన్ననాటి నుండి వాళ్లకు లేదు అటువంటి స్థితిలో నాగవ్యూహంతో పాండవులు గరుడ వ్యూహంతో కర్ణులు ఎన్నవ రోజండి ఇది పదహారవ రోజు ఇప్పటికి ఎన్ని రోజులు యుద్ధం గడిచింది భీష్మునితో పది రోజులు గడిచింది ద్రోణాచార్యునితో ఐదు రోజులు గడిచింది ఇది పదహారవ రోజు సంజయుడు ధృతరాష్ట్రుని వద్ద కూర్చుని యుద్ధ వివరణంతా చేస్తున్నాడు స్వైల వీర వికారం జరుగుతుంది కన్నుని దాటికి ఎవరు తట్టుకోలేకపోతున్నారు సాయంకాలం వరకు యుద్ధం జరిగింది ఆ యుద్ధం ఎలా జరిగింది అంటే సమకుల సమరము అంటున్నారు సంకుల సమరం అంటారు దాన్ని ఎవరు ఎవరితో యుద్ధం చేస్తున్నారో ఎవరు ఏ ఘాతము వల్ల మరణిస్తున్నారో ఎవరికి తెలియని పరిస్థితి ఏర్పడినంతగా యుద్ధం జరుగుతుంది ఆ సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పాడు అది భీష్మం ద్రోణం పరిచర్యేన శుద్ధ్యత అన్నాడు ఈనాడు కర్ణుడు చేసినటువంటి యుద్ధము పది రోజులు చేసినటువంటి భీష్ముని యుద్ధాన్ని మరపించింది ఐదు రోజులు చేసినటువంటి ద్రోణుని యుద్ధాన్ని మరిపించింది వారిద్దరికన్నా గొప్పగా చేశాడయ్యాతరాష్ట్రుడు చెప్పాడండి ఆశాల్పితామయా సంజయ ఇప్పుడు నీవు చెప్పేటువంటి మాటలు నాకు ఎలా ఉన్నాయో తెలుసునా పన్నీరు చల్లినట్టు ఉన్నాయి అన్నాడు ధృతరాస్ ఎట్లా ఉన్నాయేటండి ఆయనకు పన్నీరు చల్లినట్టుగా ఉన్నదిగా అంత ఆనందంగా ఉన్నది ఎందుకంటే కౌరవ సేనలో ఉన్నటువంటి కర్ణుడు చలగి చలగి యుద్ధం చేస్తున్నాడు ఇప్పటిదాకా అతడికి అంతగా యుద్ధం చేసేటువంటి అవకాశం రాలేదు మొట్టమొదటి పది రోజులలో ఆ భీష్ముడు తప్పుకుంటే కానీ నేను రాను అని ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయాడు ఆ పది రోజులు గడిచింది కదా యుద్ధానికి వచ్చాడు అన్నా ఏ విధంగా యుద్ధం చేయాలి ద్రోణాచార్యుడు చెప్పిన వీరుని వెళ్ళాలి కానీ తన ఇష్టం వచ్చినట్టు తాను వెళ్ళటానికి వీర్లేదు అటువంటి స్థితిలో ఆ యుద్ధం కూడా అంతంత మాత్రంగానే జరిగింది కర్ణనకు కానీ ఇవాళ్ళ స్వయం ప్రతిపత్తి కలిగి తానే స్వయంగా యుద్ధం చేయడానికి వచ్చాడు సేనానాయకుడు కూడా తానే స్వతంత్రమైనటువంటి యుద్ధ ఆ కారణం చేత వీర విహారం చేశాడేమో మెచ్చుకున్నాడు ఆ ధృతరాష్ట్రకు పన్నీరు చల్లినట్టుగా అనిపించింది అని చెప్పాడు చాలా ఆనందంగా ఉన్నదయ్యా ఇవాళ్ళ ఈ యుద్ధం ఇలాగే జరిగి పాంచాలురందరూ గనక నశించినట్లయితే నా కుమారులు కొద్ది మందితో అయినా ఇక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది కదా నాకు ఆశ కలుగుతోంది కొంచెం అన్నాడు వెంటనే సంజయుడన్నాడు ఏది ఏమైనప్పటికీ అనేది మాత్రం సత్యమయ్యా నేను చెప్పటం కాదు నీ భార్య గాంధారి కూడా ఇదే మాట చెప్పింది కనుక ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ జయం ఉంటుంది ప్రకృతానికి ప్రస్తుతానికి వాడు భంగపడవచ్చు భవిష్యమాలవచ్చు బాధను పొందవచ్చు ఆనందాన్ని పొందే వాడు ఎవడయ్యా అంటే ధర్మ నిరతుడు సత్యసంధుడు ఈ రెండు లక్షణాలు కలిగితేనే వాడు శాశ్వత ఆనందాన్ని పొందుతాడు లేకపోతే వాడు పొందేటువంటి అవకాశం లేదు అందువల్ల ఎవరు ఏం చేయిస్తారో తెలియదు కదా పొద్దుకూకింది సూర్యుడు అస్తమించాడు యుద్ధం విరమింపబడింది కానీ అర్జునుని సంహరించకపోవటం అనేటువంటిది దుర్యోధను కొంచెం కష్టాన్నే కలిగించింది అంతేకాదు కర్ణుడు సేనానాయకుడుగా ఉండి యుద్ధ రంగంలో ఉన్నప్పటికీ ఈ రోజున ఎక్కువగా మరణించింది కౌరవ సేనలోనే కానీ పాంచాల సేనలో ఎక్కువ మరణించలేదు సైనికులు కానీ రాజులు కానీ కనుక నష్టం ఎవరికి ఎక్కువ జరిగింది రెండింటిలో కౌరవసేనకే కలిగింది అర్జును సంహరించలేకపోయాడు ఇంత ప్రతాపాన్ని చూపించినా కర్ణుడు విజయాన్ని పొందలేకపోయాడు ఆ కారణం చేత కాస్త దుర్యోధను కొంచెం లోపల బాధ ఉన్నది స్నేహితుడు కదా ఖచ్చితంగా వచ్చి ఏమయ్యా ఇటువంటి పని చేశావు అని అనలేదు ఆ కారణం చేత అయిన తన మనస్సులో ఉన్నటువంటి బాధను దగ్గర పెట్టుకోవడానికి ఆ స్నేహితునితో పంచుకోవడానికి దుర్యోధనుడు అక్కడికి వచ్చాడు మిత్రమా అద్వత్తిగా మాట్లాడాడండితే ఈ రోజున పాండవ మధ్యముడైనటువంటి ఆ అర్జునుడు సంహరింపబడతాడు అని నేను ఊహించానయ్యా కానీ నా ఊహ నిజం కాలేదు అన్ని మూహలు జరుగవు గదా ఓ పక్కన ఎత్తి పొడుస్తూనే ఉన్నాడు ఏం చెబుతున్నాడండి మళ్ళీ సముదాయిస్తున్నాడు అన్ని మూహలు జరగవు గదా అవకాశం రావాలి తప్పనిసరిగా వస్తుంది నీ మీద నాకు నమ్మకం ఉన్నది వెంటనే కర్ణుడు చెప్పాడండి మిత్రమా నీ బాధ నాకు తొలిసయ్యా నేను ఒక్క విషయం చెబుతున్నా విను అగ్నిదత్తమైనటువంటి దివ్యమైన రథము అర్జునుడి వద్ద ఉన్నది అదే అగ్నిదత్తమైనటువంటి గాంధీవము ఉన్నది ఈశ్వర దత్తమైనటువంటి అనేకములైనటువంటి అస్త్రశస్త్రములు అతని వద్ద ఉన్నాయి నా వద్ద కూడా అస్త్రశస్త్రాలు ఉన్నాయి పైగా అర్జునుడి యొక్క రథాన్ని నడిపేవాడెవ్వరు కృష్ణ పరమాత్మ అతనితో రథం నడపగలిగినటువంటి వాడింకెవ్వరు లేదు అంత దివ్యమైన వాడు రథికుని యొక్క మనస్సును రధికుడు చెప్పకుండానే తెలుసుకుని రథాన్ని నడపగలిగినటువంటి శక్తి ఎవరికి ఉన్నది అంటే రథంలో కూర్చుని యుద్ధం చేసేవాడు కనుక ఎన్ని రకాలైనటువంటి చక్కని స్థితి అర్జునులకు ఉన్నది నాకా దివ్యమైనటువంటి రథం లేదు పోనీ భగవద్మైనటువంటి ఘనస్సు ఉన్నదా అంటే అది లేదు నా దగ్గర ఉన్నటువంటి శస్త్రము అస్త్రములలో శక్తి అస్త్రము ఏమైపోయింది ఆ ఘటోత్కజుణ్ణి ఘటోత్కజుణ్ణి సంహరించడం కోసం దాన్ని ఉపయోగించాలి ఇంకా కర్ణుని వద్ద ఉన్నది అమోఘమైన అస్త్రం అది ఒక్కటేనండి ఏమిటయ్యా అంటే భార్గవ అస్త్రం పరశురాముని సేవ చేసి పొందినది ఆ భార్గవ అస్త్రం కూడా శాపోతం శాపము చేత అయితే తెలుగు భారతంలో ఏం చెప్పబడి ఉంటుందంటే దేవేంద్రుడే కుమ్మరి పురుగుగా మారి ఆ పరశురాముని వద్ద విద్యాధ్వ చేసే రోజులలో కర్ణుని తొడను తొలిచి రక్త శిక్తమయ్యేట్టుగా చేశాడని ఆ రక్తం ఆ పరశురామునికి తగలటం చేత లేచి దివ్య దృష్టితో చూచి శాపం పెట్టాడని కథను కొంచెం మార్పు చేశారు ఆంధ్ర కవిత్రయం మూల భారతంలో ఎలా ఉంది అంటే దేవేంద్రునికి ఈ కథకు ఏమీ సంబంధం లేదు దేవేంద్రుడు పురుగుగా మారలేదు వాడు వచ్చి తొలగలేదు మొత్తానికి పురుగైతే వచ్చింది వాడిని తొలిచింది కానీ దేవేంద్రుడికి దీనికి ఏమీ సంబంధం లేదు ఉన్నట్టుగా వ్యాసుడు ఎక్కడా ఆ భారతంలో మూల భారతంలో చెప్పలేదు ఇక్కడే చెప్పారు ఆ చరిత్రని మీరు ఆ పుస్తకం కనుక ఉంటే చూడవచ్చు అందులో ఎక్కడైనా దొరుకుతుందా శ్లోకం అని పొరపాటున కూడా లేదు లేదు లేదు కనుక దేవేంద్రుని కూటీరికి సంబంధం లేదు కవిత్రే భారతంలో మాత్రం ఉన్నది దేవేంద్రుడే వచ్చాడని ఎందుకంటే ఇంతకు ముందే కవచకుండలాల కోసం వచ్చాడు కదా వాడే ఈ పని చేసి తిక్కన గారు ఊహించాడంటే అంతే తప్ప ఇంకొకటి మాత్రం కవులు శ్రతలు కదా ఏ పనైనా చేయగలుగుతారు వాళ్ళు సృష్టికర్తలతో సమానం కవి కనుక కపోల కల్పనలు ఉండవచ్చు అంతే తప్ప మూలల్లో మాత్రం లేదు ఆ శరీరాన్ని తొలచడం చేత రక్త శక్తం చేత పరశురాముడు లేచి నా వద్ద నీవు స్వీకరించిన అమోఘమైనటువంటి బ్రహ్మాస్త్రము అత్యవసరమైన సమయంలో నీకు గుర్తు రాకుండా పోతుంది గాక శాపం పెట్టాడు మనకేమనిపిస్తుందండి ఏమండి గురువు గైన శిష్యుడు కదా అతడు ఇలా శాపం పెట్టడం పరశురామునికి ఏమైనా న్యాయమేనా ఇవాటి రోజున సమాజంలో భారతం వల్ల కలిగే ప్రశ్నలు ఎన్ని ఉన్నాయండి ఒకటా రెండా సందేహాలు ఈ సందేహాలు వచ్చిన వాళ్ళంతా భారతం వినాలి లేదా మూల భారతాన్ని కొనుక్కుని ఆ తాత్పర్యాలైనా చదువుకోవాలి కనీసం లేదా చేతనై ఉండే భారతానికి అని ఉన్నది భాగవతానికి వ్యాఖ్యానం రాసిన భారతానికి వ్యాఖ్యానం రాసిన తపస్సు చేసి రాశారండి ఋషులు వ్యాఖ్యానం రాయడానికి కూడా వాళ్ళు ఏం రాసి ఏం చేశారండి తపస్సు చేసి వ్యాఖ్యానం చేయగలిగినటువంటి శక్తిని పొంది అప్పుడు వ్యాఖ్యానం చేశారు భాగవతానికి వ్యాఖ్యానం రాసిన వారు శ్రీధరుల భారతానికి వ్యాఖ్యానం రాసిన వారు నీలకంఠుల వారు ఆ నీలకంటియ వ్యాఖ్యానంలో మనకు ఖచ్చితంగా దొరుకుతుంది ఎంతవరకు ఆయన నిశ్చితంగా పరిశీలించారంటే ఎవరికి ఏ పేరు వచ్చింది ఆ పేరు ఎందుకు వచ్చింది దాని విత్పత్తి ఏమిటో కూడా చెప్పారు ఆయన అర్థమైందా అండి మనం చెప్పుకున్నాం ఒక్కదాని గురించి అభిమన్యుడి గురించి చెప్పామా చెప్పలే చెప్పుకుంటావురా ఎన్ని విషయాలు గుర్తుంటాయిరా మను అంటే ఏమని చెప్పామండి గుర్తొచ్చిందా చెప్పానండి మను అంటే మంత్రము అని అర్థం మంత్రము యొక్క భావము అభిమన్యుహు మంత్రము యొక్క భావము వైపుకు తిరిగిన వారు ఆయన భార్య పేరు ఉత్తరా భావ ఖితంగా నేను తరించాలి అనేటువంటి భావన కలిగినది కనుకనే నేను ఖచ్చితంగా తరించాలి అనే భావన కలిగినటువంటి ఆ తత్వము మంత్రమునకు అభిముఖమైనటువంటి తత్వమును చేరి తరించినది ఇది భావం అర్థమైందండి మంత్రం అంటే ఏమిటి అర్థం అది అందరికీ తెలుసు మననా త్రాయతీతి మంత్ర ఆ మంత్రభావము వైపుకు తిరిగిన వాడు ఎవరితో సమానం అంటే సిద్ధి పొందిన వాడితో సమానం కనుక నేను ఖచ్చితంగా తరించాలి అనేటువంటి ఆలోచన కలిగిన సాధకురాలు ఎవరు ఉత్తరా ఇప్పుడు ఆ సాధకురాలు ఎవరి వైపుకు రావాలి సిద్ధి పొందిన వారి వద్దకు రావాలి అందువల్లనే ఉత్తర్లను ఎవరు పెళ్లి చేసుకున్నారు అభిమన్యుడు పెళ్లి చేసుకున్నాడు మొత్తం భారతమంతా ఇదే తత్వజ్ఞానం ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్క పాత్రకు కేవలం కథను చదువుకుని ఆ కథలో ఉండేటువంటి వ్యవహారాలను చూసి ఇది న్యాయమేనా ఇది ధర్మమేనా అని నిర్ణయించేటువంటి మేధావులం మనము కాము మీరు అంట మనము నాతో కలుపుకునే అంత దివ్యమైనటువంటి తత్వాన్ని ఇచ్చిన వాడు ఎవరండి కృష్ణద్వైపాయను రండి సామాన్యుడా ఒక ఉత్తరం రాయాలంటేనే గంట మెర కొట్టుకుంటున్నాం డ్రాఫ్టింగ్ చేయాలంటే రెండు రోజులు ఆలోచిస్తాం ఎన్ని శ్లోకాలు రాశాడండి నాలుగు లక్షల శ్లోకాలు రాశాడు మహానుభావుడు ఒకటారు ఒకటారు ఎన్ని చెప్పాడు దేనికోసం అంటే రాబోయే కలియుగంలో ఉండేటువంటి మానవ జాతి కనీసం ఈ సాహిత్యాన్ని దర్శించైనా వాళ్ళు తరించాలి కదా అనేటువంటి ఆశతో చేశాడు పాపం మహానుభావుడు మనం అందరం అదృష్టవంతులం ఆయన ఆశలను కొంతైనా పూర్తి చేయగలుగుతున్నాం ఎందుకంటే మూడు చేత చెప్పించుకుని వినడానికి సిద్ధపడి వచ్చాం కదండి అవునా కదా ఋషి రుణము అంటే ఇదే తీర్చం ఎన్ని విషయాలు చెప్పాడు కనుక ప్రకృతి ధర్మమే కేవలం కథ కాదు భారతం కనుక మళ్ళీ గుర్తు చేశాను కదా గుర్తు పెట్టుకోండి పుస్తకం ఉన్నవాళ్ళు రాసుకోండి ఎలా ఉండదు కనుక దివ్యాత్మ స్వరూపుల మీకు ఆశ్చర్యకరమైన విషయం చెబుతా కాకినాడలో భాగవతం చెప్పా నేను భాగవతం చెబితే ఒక ఆవిడ ఏం చేసిందంటే మొత్తం అంతా ఎక్కించింది అండి చెప్పింది చెప్పినట్టు నాకు కూడా అట్ట రాయటం రాదు నియమా చెక్క చెక్క రాసి ఆవిడేం చేసిందో అంటే భాగవత విశ్లేషణ పుస్తకం వేసింది తర్వాత నాకు పంపించి శర్మగారు మీరు చెప్పినంత నేను రాసి అందులో ముఖ్యమైనవన్నీ ఎత్తి ఓ గ్రంథంగా వేశానండి భాగవత విశ్లేషణ అనే పేరుతో అచ్చువేశాను మీరు ఒక్కసారి చూసి ఆ పుఫేష్ రాసి నాకు ఇస్తే నేను అచ్చువేయించి లోకానికి అందజేస్తానన్నది చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది నేను చేయలేని పని నువ్వు చేసావమ్మా ఊరికే మై మైకు ముందు పెట్టుకుని బోయో బోయో అని మొరగడం తప్ప ఎప్పుడు పెన్ను కాగితం మీద పెట్టలేకపోయా చాలా మంచి పని చేశావు అని రాసి పంపించా ఆవిడ అచ్చు వస్తుంది పుస్తకాలు వస్తాయి భాగవత విశ్లేషణ ఏమండి చాలా గొప్పగా రాసింది ఎక్కడ ప్రతి చిన్న విషయాన్ని వదిలిపెట్టకుండా పన్నెండు స్కంధాలు అందులో కూడా ఒక్కొక్క స్కంధానికి విశ్లేషణ పన్నెండు స్కంధాలుగా చేసింది ఆవిడ కూడా చాలా గొప్పగా అందించింది ప్రయత్నం చేసింది కనుక పుస్తకం దగ్గర ఉంటే చాలా గొప్ప విషయం అంతకన్నా ఇంకోటి ఇంకో కనుక ఈ కర్ణుడు చెబుతున్నాడు దుర్యోధనుడితో మిత్రమా ఆ అర్జునుడి దగ్గర అన్ని విశేషాలే నా దగ్గరే ఉన్నాయ్యా నా రథాన్ని తోలేటువంటి కూడా ఎందుకు పనికిరానివాడే ఒక్క భార్గవాస్త్రం ఉన్నది అయితే దానికి శాపం ఉన్నది అన్న సంగతి అర్జునుడికి చెప్పలేదండి ఎవరు చెప్పలేదు కర్ణుడు మనకు అనిపిస్తుంది కృష్ణ పరమాత్మ కర్ణుని వద్దకు వెళ్ళినప్పుడు కర్ణుడు ఏం చెప్పాడండి పాండవులే గెలుస్తారని కౌరవులంతా ఓడిపోతారు అని నాకు తెలుసయ్యా అని చెప్పాడా లేదా చెప్పాడని మనం చెప్పుకున్నామా ఇన్ని తెలిసిన వాడు దుర్యోధను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నాడు అనే ప్రశ్న రాలా మీకు ఏమండి చెప్పింది వింటున్నారంటే మహానుభావులు వచ్చిందా కేవండి ఇన్ని తెలుసు తాను కూడా యుద్ధ రంగంలో మరణిస్తాను అన్న సంగతి కర్ణునకు తెలుసు తెలిసినప్పటికీ పైగా వాడంతటి వాడికి తెలియకపోయినా సూర్యభగవానుడు చెప్పాడు ఆ కవచకుండలాలు ఉన్నంత వరకు నీకు మరణం లేదురా అవి కనుక పోయినాయా నీవు అర్జునుడి చేతిలో మరణించక తప్పదు అని చెప్పాడు సూర్యభగవానుడు ఈ విన్నాడు తనకు తెలుసు సూర్యభగవానుడు చెప్పాడు ప్రత్యక్ష సాక్షి ఈ తెలిసిన ధను ప్రోత్సహిస్తూ ఉన్నాడే తప్ప యుద్ధాన్ని మానరా అని ఒక్క మాట కూడా అనలేదు ఎందుకనలేదయ్యా తాను కనుక ఈ మాట ఈ క్షణంలో చెప్పినట్టయితే మొదటి నుంచి నాకెందుకు చెప్పలేదని దుర్యోధనుడు ఇప్పుడు యుద్ధానికి ఎవరి మీదకి కర్ణుడి మీదకే వస్తాడు ఎందుకంటే దుర్యోధనుడంత మూర్ఖులు ప్రపంచంలో ఇంకొకడు అర్థమైందండి ఇంకా విచిత్రమేమిటంటే ద్రోణాచార్యుడు కూడా మరణించిన తర్వాత తన తండ్రి పోయిన దుఃఖంలో ఉన్నటువంటి అశ్వద్ధామ దుర్యోధను వద్దకు వచ్చి చేతులు రెండూ పట్టుకుని మిత్రమా యుద్ధాన్ని చాలించి ఆ పాండవులతో సంధి చేసుకోవయ్యా నా మాట విను ఈ క్షణంలో కర్ణుడు కాదు కదా ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు నాకు తెలిసినంతవరు అర్జునుడి యొక్క శరళాధవం సామాన్యమైనటువంటిది కాదు అంతేకాదు పాండవులకు మనకు లేని బలము ప్రత్యేకంగా ఒకటి ఉన్నది ఏమిటా బలం దైవ బలం ఎవరున్నారండి పాండవుల వద్ద కృష్ణ పరమాత్ములు ఉన్నాడు అతడు ధర్మపక్షపాటి ఆ బలం చేత వాళ్ళు ముందుకు వెళ్ళగలరు లోకాలలో ఎన్ని బలాలున్నా ఎటువంటివి ఉన్నా ఎంత విద్యావేత్త అయినా వాడి విద్యంతా ఉపయోగపడాలి అంటే దైవ బలం అనుకూలించాలి మేము చదువుకున్నప్పుడు మా కాలేజీలో లక్ష్మర్ గారు ఉండేవారు పొదిలి లక్ష్మీనారాయణ శాస్త్రి గారు అని పెద్ద ఎన్సైక్లోపీడియా అయిన బ్రెయిన్ అన్ని కావ్యాలు వ్యాకరణంతో సహా పాఠం మాత్రం చెప్పలేకపోయేవారు ఆయన చెబితే ఒక్కడికి అర్థమయ్యేది కాదు పాఠం విషయమంతా తెలుసు అప్లై చేయడం మాత్రం రాదు మేము వెంట పడి అదేమిటి ఇదేమిటి అని అడిగి తెలుసుకునే నోట్స్ రాసుకునే తిప్పలు పడేవాళ్ళం పాపం ఆయన ఏమి అనేవాళ్ళం కాదు చెప్పడం మాకు అర్థం కావట్లేదండి అంటే బాధపడతారు పాపం మహాపండితుడు మహానుభావుడు అన్నీ తెలుసు తెలియందేమీ లేదు నా పోటీ ఏమీ తెలియకపోయినా చెప్పటం తెలిసి ఉండవచ్చు ఏమండి కనుక దైవ బలం కనుక లేకపోతే ఎంత విద్య ఉన్నా ఏమీ ప్రయోజనం పాండవుల పట్ల దైవ బలం ఉన్నదయ్యా నా మాట విని సంధి చేసుకోవయ్యా భీష్మాచార్యుడు నా తండ్రి ద్రోణాచార్యుడు కూడా గతించిన తరువాత నీవు ఆలోచించవద్దీ కర్ణుడేమీ చేయలేడు అని చెప్పినటువంటి అశ్వద్ధామ చేతులు విదిలించి ఈనాడు చూడు యుద్ధం ఎలా జరుగుతుందో నా మిత్రుడు కర్ణుడు సేనానాయకుడు అవుతాడని బల్ల చెప్పాడు ఎవరు దుర్యోధనుడు ఇంత జరుగుతున్నా కనుక వాడిని ఏమన్నా మనం పరమమూర్ఖుడు అన్నారు కనుక వాడు ఏం చేస్తాడు నేను కూడా యుద్ధరంగంలో మరణించడం ఖాయం నువ్వు ఓడిపోవడం ఖాయం అని అంటే వాడు ఏం చేస్తాడండి ఇన్నాళ్ళు తెలిసి నాకెందుకు చెప్పలేదని వీణ్ణే చంపుతాడు బ్రతికి ఉన్నంత వరకు నేనునే నీకు నేను సేవ చేస్తాను అని మాట ఇచ్చినటువంటి కర్ణుడు ఆ మాటకు కట్టుబడి దుర్యోధను వెంటనే ఉన్నాడు అది తప్పైనా ఒప్పైనా ఇవాటి రోజున అడుగుతున్నాడు నాకు రథం లేదు మంచి రథం లేదు మంచి దాండివం లేదు మంచి ధనస్సు లేదు ఏమయ్యా తోలేటువంటి వాడు కూడా సరిగ్గా లేడు అటువంటి నేను ఏం చేయగలుగుతాను నాకు రథం ధనస్సు అక్కర్లేదు అర్జునుని దగ్గర ఎన్ని శస్త్రములు అస్త్రములు ఉన్నా భుజ బలము పైన నాకు నమ్మకం ఉన్నది నేను ఏ పనైనా చేయగలను ఒక్క చిన్న సహాయం చేస్తే చేస్తా అన్నాడు కృష్ణునితో సమానమైన సారథిని నాకు అప్పగించవయ్యా సారథి రథికుడు కన్నా గొప్పవాడయి ఉండాలంట అర్థమైందా అండి ఎటువంటి వాడయి ఉండాలి రధికుడు కన్నా ఒక నాటకం వేస్తున్నారు అంటే ఆ నాటకంలో మన పాత్ర ఒకటైతే అది ఒక్కటే మనకు వస్తే సరిపోదు అర్థమవుతుందండి మిగతా పాత్రల యొక్క మాటలు కూడా మనకు నోటికి వచ్చి ఉండాలి ఎందుకు వాడు ఏం మాట్లాడతారు తెలిసి కదా వీడు మాట్లాడాల్సింది అందుకని ఆ పాత్రలు కూడా మనకు వచ్చి ఉండాలి అలాగే యుద్ధం చేసేటప్పుడు రథము రథమునకు కట్టబడిన గుర్రములు ఆ గుర్రములను పొగలు పట్టి తోలేటువంటి రథంలో కూర్చుని యుద్ధం చేసే రథికుడు ఈ నలుగురు ఏకీకృతమైతే తప్ప యుద్ధంలో విజయం రాదు గుర్రాలు కూడా ఎట్లా ఉండాలి యజమాని మనస్సు తెలుసుకుని ముందుకు వెళ్ళేటట్టు ఉండాలి రథం తేలేవాడు ఎట్లా ఉండాలి మనస్సు తెలుసుకుని ప్రవర్తించాలి ఎక్కడికి తీసుకువెళ్ళమంటే అక్కడికి తీసుకువెళ్ళాలి ఒక్కొక్క సందర్భంలో లోపల కూర్చున్నటువంటి రథికుడు తెలివి తప్పి పడిపోతే వెంటనే రథాన్ని వెనక్కు తిప్పి అక్కడి నుంచి తప్పించి అతడికి మళ్ళీ తెలివి వచ్చిన తర్వాత తీసుకొచ్చి అక్కడే నిలబెట్టగలగాలి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే స్థితి ఉండాలి నాకు యజమాని చెప్పలేదు కనుక నేను తీసుకెళ్లను అని అక్కడే ఉంటే ఆ రథంలో కూలిపోయిన వాడిని ఏం చేస్తాడండి శత్రువు చంపేస్తాడు అవునా కదా అర్థమవుతుందండి కనుక ఏ స్థితిలో ఉండాలి ఆ సారథి వీడు ఇటీలాగితే ఆ రథం అడ్డుపోతే ప్రయోజనం లేదు రథం కూడా అనుకూలంగా ఉండాలి కనీసం నాకు సారథైనా మంచివాడు దొరికితే ఇవాటి రోజున అర్జునునకు చివరి రోజు ఇందులో ఏం సందేహం లేదయ్యా ఎవరి మాట చెప్పింది కర్ణుడు చెప్పాడు ఇవాళ రోజే అర్జునునకు చివరి రోజు అర్జునునకో కర్ణునకో ఎవరు నిర్ణయించాలి విధి నిర్ణయించాలి అవునా కదా నిర్ణయించాలి విధి కనుక ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఇప్పుడు బాధ్యత ఎవరిదండి దుర్యోధనుడిది వంటి వెళ్ళి ఎక్కడ పడింది దుర్యోధనుడి కోర్టులో పడింది ఆ దుర్యోధనుడు నీకెందుకు నేను మంచి స్వారథిని తీసుకొస్తానన్నాడు కృష్ణునితో సమానమై ఒక రకంగా కృష్ణుని కన్నా కూడా బాగా రథాన్ని తోలగలిగినటువంటి వాళ్ళు కౌరవ సేనలో ఒకే ఉన్నారు ఎవరయ్యా అంటే మద్రదేశపు రాజు శల్యుడు రథాన్ని నడపడంలో చాలా గొప్పవాడు ఆ శల్యుని ఒప్పించి కర్ణునకు రథ సారథిగా చేస్తే చాలా బాగుంటుంది అనుకున్నాడు అదే మాట కర్ణునితో చెప్పాడు బలామిత్రమా మంచి ఆలోచన చేశావు నీవు శల్యుని నాకు సారథిగా చేయవయ్యా నేను అర్జునుని యొక్క కళే నీ చేతిలో పెడతా ఈ దుర్యోధనులకు ఆ మాట ఎలా ఉన్నదంటే చెవులో అమృతం పోసినట్టున్నది ఎందుకంటే పాండవులకు ఆధారమైనటువంటి గుండె ఎవరు రండి ఊపిరి భీముడైతే గుండె అర్జునుడు ఈ రెండు పోతే లేదు ఇందులో ఏ ఒక్కటి పోయినా ఇంకొకటి ఆగిపోతుంది ఊపిరి ఆగితే గుండె పోతే ఊపిరి కనుక ఈ ఇద్దరిలో ఏ ఒక్కరిని మనం నిర్చించినా రెండవ వాడు అచేతనుడు అవుతాడు వాడు అచేతనమైతే మొత్తం బాడీ అంతా ఏమైపోతుంది అచేతనం అవుతుంది పాండవులంతా అచేతనం అవుతారు అప్పుడు రాజ్యం మొత్తాన్ని నేనే పరిపాలించవచ్చు మిగిలిన పాండవులు చేకచక్రపురం వెళ్ళి మళ్ళీ బిక్షమెత్తుకుంటారు అని ఇంత దూరం ఆలోచించాడు ఎవరు కార్యశూరుడైన వాడు నిదానించి ఆలోచిస్తాడు తొందరపాటు కలిగిన వాడు అప్పటికప్పుడు ఆలోచించి ఆ పని చేసి దాని వల్ల కలిగిన ఫలితం వల్ల దుఃఖపడుతూ ఉంటాడు ఈ దుర్యోధనుడు ఇప్పుడు ఏ కోవకు చెందినవాడు ఇద్దరిలో రెండవ కోవకు చెందినవాడు అన్ని పనులు దుందుడుగుతనంతోనే చేయడం ఆ తరువాత కలిగిన ఫలితంతో దుఃఖపడడం దాన్ని మళ్ళీ తప్పించుకోవడం కోసం ఇంకొక అప్పు చేయడం అప్పు చేసిన వాడు అది తీర్చలేక ఇంకొక చోట అప్పు చేసి అప్పు తీర్చినట్టుగా ఒక తప్పు కోసం ఇంకొక తప్పు దానికోసం ఇంకొక తప్పు ఇలా జీవితం అంతా చేస్తూనే ఉన్నాడు ఎవరండి దుర్యోధనుడు కనుక వాణ్ణి ఏమనాలి మూర్ఖత్వమునకు పరాకాష్ఠ ఏదయ్యా అంటే దుర్యోధనుని పాత్ర భారతంలో అంతకన్నా మూర్ఖత్వం ఇంకొకటి తెలియనితనం తెలిసిన చేయనితనం ఎవరైనా తెలియచేసినా వినలేనితనం ఇవన్నీ మూర్ఖత్వానికి పరాకాష్ఠలు మూర్ఖుడు అంటే తెలివి అర్థం కాదండి తెలిసినా వాడు చేయకపోతే వాడిని ఏమంటాం మనం మూర్ఖుడు మనం చెప్పినా వినకపోతే ఏమంటాం మూర్ఖుడు అంటాం కనుక నీవు చెప్పింది చాలా బాగుందయ్యా వెళ్ళి శల్యుని మాట్లాడి తీసుకురావలసింది ఇప్పుడు దుర్యోధనుడి వంతు ఏమిటయ్యా అంటే శల్యుని వద్దకు వెళ్ళాలి నిఘ నిశామితం వీరం సవామా కర్ణుడు నాతో ఈ మాట చెప్పాడయ్యా ఏమని చెప్పాడు సరి అయిన సారథిని గనక నాకు ఇచ్చినట్టయితే ఇవాళ్ళ పాండవులను నీ పెడతాను అని చెప్పాడు కనుక కృష్ణుడు సారథిగా ఉన్నాడు అర్జునులకు కర్ణునకు క్రిస్తునితో సమానమైన సారథి లేడయ్యా అందువల్ల నిన్ను కర్ణునకు సారథిగా ఉండమని కోరటం కోసం వచ్చాను ఇప్పుడు ఈ క్షణంలో నీవు నాకు వరప్రదాతవు తన పని చేసుకోవడానికి ఎదుటివాణ్ణి ఎలా పొగడాలో మాత్రం బాగా తెలుసు ఎవరికి దుర్యోధను హరి పార్వతీపతయో మహాదేవ మహాదేవాదేవ అమ్మయ్య అంత గట్టిగా అంటే పక్క వాళ్ళు లేస్తారు మీకోసం కాదు కనీసం వాళ్ళ కోసం అన్నానండి జయగోపాల కృష్ణ భగవానుకి కనుక దివ్యాత్మస్వరూపులరా నీవు సారథ్య కనుక అయితే పాండవులను నా చేతిలో పెడతానన్నా నాకు కావలసింది అంతకన్నా ఇంకే ఉన్నది మామయ్య నా మాట విని నీవిప్పుడు వరప్రదాతవు నేను నిన్ను కోరుకునేటువంటి తీనుణ్ణి వరప్రదాతవు అనేటప్పటికీ చేతులు రెండు ఇట్టబెట్టు కూర్చుంటాడేమో అని అనుకున్నాడు ఎవరు దుర్యోధనుడు కానీ శల్యుడంతా తేలిగ్గా ఒప్పుకోలేదండి ఎందుకంటే ఇప్పుడు ఎక్కడున్నాడు శల్యుడు ఈ కౌరవ సేనలో ఉన్న మిగిలిన రాజుల మధ్యలో కూర్చుని మాట్లాడుతున్నాడు రాత్రి సమయం కదా ఇంకా తెల్లవారులేదు కదా మంతనాలు మాత్రమే జరుగుతున్నాయి కర్ణుడు ఆ సేనానాయకుడు అయిన తర్వాత ఒక్కరోజు గడిచింది అంతే అర్థమైందా అండి వెనక్కి వచ్చారా మళ్ళీ బ్రీఫ్ కనుక ఆ విధంగా రాజన్యుల మధ్యలో కూర్చునున్నాడు మాట్లాడుతున్నాడు ఆ సమయంలో వచ్చి నువ్వు సారథి చేయవ ఎవరికి సారథి చెయ్యాలండి కర్ణకు ఒక్కసారి శల్యుని కళ్ళు ఎర్రపడ్డాయి పెదవులు వణికినాయి దుర్యోధన నీకేమైనా మతి ఉండి మాట్లాడుతున్నావా లేక మాట్లాడుతున్నావా ఏ శత్రువు పైన సరే ఏ రాజు పైన సరే యుద్ధం చేయమను నేను పెడతా యుద్ధం చేస్తా వాడి పురాణాలు నీకప్ప చెబుతా చేతనైతే లేదా నా పురాణాలు వాడికప్ప చెబుతా అంతేగాని క్షత్రియ వంశ సంజాతుడనైన నేను ఒక సూతునికి రథం తోలడమా న్యాయంగా రథం తోలే వాళ్ళని అందరినీ ఏమంటారండి అన్నాడు సూత వృత్తి అన్నారు అర్థమైందండి చోదక అనేటువంటి దాని నుండి సూత అనే పదం పుట్టింది చోదకుడు అంటే ఎవరు డ్రైవర్ తోలేవాడు దాని నుండి పుట్టిందే సూత పదం అర్థమైందండి వాళ్ళ సూత వృత్తిలో పుట్టాడు వాడు వాడు రథికుడుగా లోపల కూర్చుంటే క్షత్రియ వంశంలో పుట్టిన నేను రథాన్ని తోలాలా ఇంతకు ముందు ఎప్పుడైనా ఏ రాజైనా రథాన్ని తోలాడా ఒక నేచ జాతి వాడికి నేనా పని అని వెళ్ళిపోతున్నాడు అండి పరుగు పెట్టుకుని వెళ్ళి చేసుకున్నాడు ఏమైనా చేస్తాడు వాడు వాడి పని పూర్తి కావాలి కదా ంగనం చేసుకుని అంగుళం కూడా కదలకుండా ఆపాడండి ఎవరిని ఆపాడు మామా నీకు ఒక చిన్న కథ చెబుతాను వింటావా అన్నాడు చెప్పు అన్నాడు శల్యుడు అప్పుడు చెబుతున్నాడండి మధురాక్షుడు కమలాక్షుడు తారకాక్షుడు అనే పేర్లు కలిగిన ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు ఈ ముగురు ఎవరో తెలుసునా తారకాసురుని కొడుకులు తారకాసురుడనే రాక్షసుడి పేరు మీకు ముందే పరిచయం కదండి వాడి కొడుకులు వీళ్ళు ముగ్గురు ఈ ముగ్గురు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశారు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు ఆ బ్రహ్మను అడిగారు వాళ్ళు ఏమని బ్రహ్మదేవాకు వరమివ్వాలనే కోరిక కనుక నీకు ఉన్నట్టయితే కోరిక ఆయనకి పుట్టి వచ్చాడండి వీళ్ళ కోరిక ఇద్దామని అంతేగాని మేము తపస్సు చేసాం కనుక నువ్వు వచ్చావంట వాళ్ళు ఏమన్నారు రాక్షస లక్షణాలు ఇలాగే ఉంటాయి ఇదే ఆలోచనతో ఎవడు ప్రవర్తించిన వాడిని ఏమనాలి మనం రాక్షసుడనాలి నీకే గనక మాకు వరం ఇవ్వాలి అనే కోరిక ఉన్నట్లయితే నువ్వు మా ఇష్టం వచ్చినట్టుగా ఒక నగరాన్ని మేము ఏర్పాటు చేసుకోవాలి ఆ నగరంలో మేము కూర్చుంటే మా ఇష్టం వచ్చిన చోటికి మమ్మల్ని ఆ నగరం తీసుకు వెళ్ళాలి మమ్మల్ని ఎదిరించేటువంటి వాళ్ళు ఎవరూ లేకుండా ఉండాలి ఆ నగరములకు నాశనము లేకుండా ఉండాలి మనము గుడికి వెళ్ళే ఎట్లయితే భగవంతుడికి లిస్టు పెడతామో అట్టా ఓ లిస్ట్ ఇచ్చారు వాళ్ళు మనం కూడా అడుగుతామా అడగమండి దేవాలయానికి వెళ్ళి ఎన్ని అడుగుతామండి ఒకటారుండ కనుక ఎంత లిస్టు పెట్టారో ఇవన్నీ చూసి ఒప్పుకుని నాకు మీరిద్దరూ వరం ఇస్తారా అని అడిగాడు ఎవరు అడిగింది బ్రహ్మదేవుడు ఏమిటా వరం ఈ మూడు పురములు ఒక్క చోటికి ఎప్పుడు వచ్చినాయో అప్పుడు ఆ పురములతో సహా మీరు నాశనము కావలే బ్రహ్మ అడిగింది మూడు పుర్రములు ఒకే సరళ రేఖ మీదకు రావాలి ఎప్పుడు వస్తాయో అప్పుడు ఆ పుర్రములతో సహా మీరేమవ్వాలి నాశనం కావాలి ఓషింతే కదా మేము ఎప్పుడు తీసుకురాం కనుక నీ దేవ్ వెళ్ళి మాకివ్వడం అయిపోయింది కదా అన్నారు బ్రహ్మగారు హంస వాహనారూరుడై వెళ్ళిపోయాడు వింటున్నావా మామ శల్యా జాగ్రత్తగా విను ఇప్పుడు రాక్షసుల ఆగడాలు ఎక్కువైపోయినాయి బ్రహ్మ ఇచ్చిన వరాన్ని అనుసరించి బంగారముతో ఒక పురము వెండితో ఒక పుర్రము అయోమయమైన ఒక పుర్రము మూడు పురములు ఏర్పాటు చేసుకుని ఆయా పురములలో ఒక్కొక్క పురములో ఒక్కొక్కరు చెప్పున ఉండి వారి ఇష్టం వచ్చిన చోటికి ఆ పురమును తీసుకువెళ్ళి దాని మీద వా ఎక్కడ పడితే అక్కడ వాడుతున్నారు ఆ కింద వాళ్ళంతా ఏమైపోతున్నారు ఇంకా ఏమయ్యారో తెలుసుకునే స్థితిలో లేకుండా అయిపోతున్నారు ఈ పరిస్థితుల్లో లోక కంటకులైనటువంటి వాళ్ళని ఏం చేయాలో తెలియలేదు దేవాంధ్రాలు ఏమీ చెయ్యలేకపోయారు మీరంతా కలిసి ఆ పరమేశ్వరుని వద్దకు వెళ్ళి ప్రార్థిస్తే పరమేశ్వరుడు త్రిపురాసురులను సంహరించడానికి ఒప్పుకున్నాడు నియమం ఏం చేస్తే వాళ్ళు చస్తారు మూడు పురములు ఒకే సరళవేత మీదకు రావాలి వస్తే వాళ్ళు సంహరింపబడతారు ఎట్లా తీసుకురావాలి అప్పుడు ఆ పరమేశ్వరుడు భూమిని ఒక రథముగా చేసుకున్నాడు పరమేశ్వరునకు రథమేదండి భూమండలము మొత్తము రథము ఆ రథం నడవడానికి చక్రాలు ఎవరు సూర్య చంద్రులు దానికి కట్టబడినటువంటి గుర్రములు ఏవి నాలుగు వేగములు అర్థమైందా అండి ఇప్పుడు ఏమర్థమైందో చెప్పండి మీకు ఒక పరమేశ్వరుడు కాదు చంపింది సర్వం జగత్తు మొత్తం కలిపివాడిని చంపింది భూమి కలిసింది భూమి ఉందా పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నాడా ఆ రథంలో కూర్చున్నాడు భూమి రథమైతే చక్రములు ఎవరయ్యా సూర్యచంద్రులు గుర్రములు ఎవరు రథానికి వేదములు ఇప్పుడు రథి కూడా పరమేశ్వరుడు ఆయనకు ధనుర్బాణములు కావాలి కదా ధనుర్బాణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి నారాయణుడే ధనుర్బాణములుగా అవతరించాడు ఎవరండి సాక్షాత్తు నారాయణుడు విష్ణుమూర్తి ధనుర్బాణములై పరమేశ్వరుని చేత ఉన్నాడు అవునా ఎప్పుడు ఎవరిని సంహరించాలి త్రిపురాసురుడు ఇన్ని ఉన్నాయి కానీ రథం తోలేవాడు ఎవరి రథం తోలాలి ఒక్కడు ఖాళీగా ఉన్నాడు త్రిమూర్తులలో ఎవరో చెప్పండి బ్రహ్మదేవుడు చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు ఆ పరమేశ్వరుని రథాన్ని తోలాడయ్యా సృష్టికర్త ఇప్పుడు నీవు కర్ణుని రథాన్ని తోలడం చేత నీవు కూడా చతుర్ముఖునితో సమానమవుతావయ్యా ఈ కథంతా చెప్పి వాడికి ఏం చేశాడండి బాగా బిస్కెట్లు పెట్టాడు ఎవరు దుర్యోధనుడు పొగిడితే ఐసెయి అట్టయిట్ట ఎవడు ఉండకుండా ఉంటాడు పొంగిపోయాడు అంతకు ముందే ఇంతలావున అంతెత్తుండేవాడు ఇప్పుడు డబల్ అయ్యాడు ఎవరు శల్యుడు అంతగా అయినవాడు అల్లుడా నీ కొరకు నేను ఒప్పుకుంటున్నాను రాని నాకు కూడా ఓ చిన్న కోరిక ఉంది అందుకు ఒప్పుకుంటే ఆ పని చేస్తా అన్నాడు ఏమిటో చెప్పు మామా నీవు అడిగితే కాదంటానా రథం తోలడానికి రథంలో కూర్చున్న దగ్గర నుంచి నా ఇష్టం వచ్చినట్టుగా నేను రథికునకు సలహాలు ఇస్తూ ఉంటా నీవు నోరు మూసుకుని కూర్చో అంటే మాత్రం దిగి వెళ్ళిపోతా నేనిచ్చే సలహాలకు అంగీకరిస్తేనే రథాన్ని తోలుతా అదే ఉంది మామ మా క్షేమాన్ని కోరి సలహా ఇస్తావు తప్ప అట్లా కాకుండా ఉండదు కదా కనుక నీ సలహాలను మేము స్వీకరించకుండా ఉంటామా సాక్షాత్తు పాండవులకు సొంత చుట్టాని వినివు ఏమండి అవునండి సొంత చుట్టం మద్రదేశపు రాజు పాండు రెండో మారి ఎవరు మాద్రి మద్రదేశపు కూతుర్రావిడ కనుక ఈ పాండవులు ఏమవుతారు వాడికి నకుల సహదేవులు సొంత మేనల్లుళ్ళు శల్యుడికి ధర్మజ భీమార్చనులు కూడా మేనల్లుళ్ళే కదా కనుక నీకు శారీరకమైన బాంధం ఆత్మసంబంధమైన బాంధవ్యం కూడా అక్కడ ఉన్నది అయినా నా మీద ప్రేమతో నా పక్షంలో వచ్చి యుద్ధం చేస్తున్నావు నీవు నీవు చెప్పిన సలహా తీసుకోకుండా ఉంటానా తప్పకుండా తీసుకుంటాం నేనే కాదు కర్ణుడు కూడా తీసుకుంటాడు నీవు రావయ్యా అని శల్యుణ్ణి వెంటబెట్టుకుని కర్ణుని వద్దకు వచ్చాడు రథాన్ని సిద్ధం చేయమన్నాడు కర్ణునకు దుర్యోధనుడి విషయం చెప్పాడు వీడు మెలికబెట్టాడయ్యా వాడు సలహా చదువుతాడ మనం వినాలట అక్కడ ఏమన్నాడండి ఆయన దగ్గర నువ్వు కాకపోతే ఇంకెవరు మామా అన్నాడు ఇక్కడికి వచ్చి ఏమన్నాడండి నోటితో నవ్వుతూ నొసతితో విక్రయించటము అంటే ఇదే ఏ ఒక్క పనిలోనూ సక్రమంగా ఉండలేకపోతున్నాడు కనుకనే దుర్యోధనుడు అపజయాన్ని కురుక్షేత్రంలో పొందాడు ఎంత దుర్మార్గుడైనా వారు చేసే దుర్మార్గమైనా సునిశ్చితంగా ఉండాలి కదండి పోనీ దుర్మార్గం కూడా శ్రద్ధగా చేయిండి తిరుపతి వెంకటకవులు న్ని వర్ణిస్తూ చెబుతారు కురుక్షేత్ర నాటకంలో శ్రద్ధ యుద్ధం ఏ విధంగా యుద్ధం చేస్తున్నారని చెప్పాడు ఎవరు చెప్పింది కృష్ణ పరమాత్మ ఇదంతా చెప్పింది ఏ విధంగా యుద్ధం చేస్తున్నారని చెప్పాడండి కృష్ణుడు శ్రద్ధువులై ఆ చేసే పనిలో శ్రద్ధ ఉండాలి ఏదో యుద్ధం వచ్చింది వాళ్ళు మనల్ని పిలిచారు మాకు సహాయం చేయమని మనం పెడదాము చేతనైతే బాణాలు పెడదాం లేకపోతే విడిగా కూర్చుందా టిఫిన్ టైంకు టిఫిన్ భోజనం టైముకు భోజనం అన్నీ పెడుతూ ఉంటారు కాలం గడుస్తుంది అనే రీతిలో చేయటం పాండవ పక్షంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు చిత్త చివరికి ముందు స్త్రీగా పుట్టిన తర్వాత పురుషుడుగా ఉన్నవాడు శిఖండి కూడా కేవలం భీష్ముని కోసమే యుద్ధరంగానికి వచ్చిన భీష్ముడు మరణించిన తర్వాత కూడా ఎంతో శ్రద్ధగా పాండవులకు యుద్ధ రంగంలో సహకరించి చివరి క్షణం వరకు ఉన్నాడు ఎవరండి శిఖండి కనుక నువ్వు కొడతావో తిడతావో మాట్లాడతావో మంచి చేస్తావో చెడు చేస్తావో నీ యొక్క విజ్ఞతకే వదిలిపెడుతున్నాం కానీ చేసేది ఎలా చేయాలి శ్రద్ధగా చేయాలి నువ్వు దొంగతనం చేసినా ఎలా చేయాలి శ్రద్ధగా చేయాలి అశ్రద్ధగా చేస్తే ఏమవుతావండి పట్టుబడతావు అర్థమైందా అండి ఆ మొత్సటికం అనే నాటకంలో చారుదత్తుడు ఇంటికి దొంగ ఒకడు దొంగతనానికి వస్తాడు కన్నం వేస్తాడు వాడు ఆ కన్నం వేస్తే ఆ లోపలికి దూరుతుంటే తేలికొడుతుంది ఆ యజ్ఞోపవీతాన్ని తీసి ఆ విషం లోపలి చెత్తకుండా గట్టిగా ముడేసి నేను బ్రాహ్మణుడైనందుకు నాకు యజ్ఞోపవీతం ఉన్నందుకు ఇప్పటికీ ఆ యజ్ఞోపవీతం సార్థకమైంది అంటున్నాడు వాడు దేనికి వేలిగి ముడేసుకోవటానికిట ఏమండి తెల్లవారింది వాడికి ఏం దొరకలేదు మీ కూడా నాలాంటి కనుక ఇక్కడ ఏం లేదన్నాడు మళ్ళాడు మళ్ళీ దూరాడు బయటకు వచ్చాడు తెల్లారు లేచిన తర్వాత ఆ గోడకు వేసిన కన్నం చూసి చారుదత్తులంటాడు ఎంత అందముగా కన్నము వేశాను ఎంత శ్రద్ధగా మైత్రేయ ఈ దొంగ ఇంత శ్రమ పడితే వాడికి నా ఇంట ఏమీ దొరకకపోవటం నన్ను బాధ కలిగిస్తుందయ్యా ఎవడైనా ఉంటాడో అండి అటువంటి వాడు వాళ్ళ రేపు ఉంటాడా పది రూపాయలు పోతే లక్ష రూపాయలు పోయినాయని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చే కలికాలంలో అట్లా మెచ్చుకునేవాడు ఎవడు ఉంటాడండి కనుక చేస్తే పని ఎట్లా చేయాలి శ్రద్ధ ప్రతిదానికి శ్రద్ధ ఉండాలి కనుక సలహా చెప్పవచ్చు మేము వినవచ్చు అన్నారు పాండవులు మరుసటి రోజు యుద్ధానికి రావాలి ఇది ఎన్నవ రోజు చెప్పండి పదిహేడవ రోజు ఖచ్చితంగా ఇవాళ చాలా బాగున్నారు మా గాంధీ గారు పైన ఉత్తరం వేసి అలా ఉండాలండి బాగుంది బాగుంది ఇంకెప్పుడు తీకండి అట్లాగే ఉంచండి పదిహేడవ రోజు వాస్తవానికి ఈ రోజు కర్ణునకు చిత్త చివరి రోజు వ్యాసభగవానుడు అన్నాడు కర్ణుడే తన మృత్యుదేవతను పిలిచి రథాన్ని సారథిగా ఎక్కించుకున్నాడు అన్నాడు ఎవరిని తీసుకుని బయలుదేరాడండి ఇప్పుడు కర్ణుడు మృత్యుదేవతనే ఈ శల్యుడు సామాన్యమైన వాడు కాదు అర్థమైందండి ఎన్ని రకాలుగా కర్ణుడిని కొల్లగొడిచాడో ఇప్పుడు మనకు తెలుస్తుంది రథాన్ని సిద్ధం చేశారు ఆ రథం ముందుకు వెళుతున్నది తెల్లవారింది సూర్యోదయం అయింది అటువైపు భేరీ భంకారాలు మ్రోగినాయి ఇటువైపు భేరీ భంకారాలు మ్రోగినాయి కానీ కౌరవ సేణకు ఉన్న రథముల యొక్క వాహనములు ఉన్నాయా అగుర్రములు అంత ఉత్సాహంగా లేవటండి కానీ పాండవుల రథములకు ఉన్నటువంటి వాహనములు చాలా ఉత్సాహంగా ఉన్నాయన్నారు కేవలం వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుని మంతనాలు చేసుకోవటం కాక పాండవులు చేసిన పనేమయ్యా అంటే ఆ కుర్రములకు కూడా ఏమేమి కావాలో అవి చూసుకున్నారటండి వాళ్ళు వరుసటి రోజు అవి ఉపయోగపడాలి కనుక అర్థమైందా కానీ కౌరవులు వాటిల్ని వర్ట్టించుకోలేదు ఆ చిన్న విషయాన్ని కూడా వ్యాసుడు వదిలిపెట్టకుండా చెప్పాడు కేవలం రేపు పాండవుల్ని ఎట్లా చంపాలి ఏ వ్యూహాన్ని పన్నాలి ఎలా వెళ్ళాలి ఈ విషయాన్ని గురించి ఆ ఉన్నటువంటి నలుగురు కూర్చున్న కౌరవులు కూడా వాళ్ళు ఆలోచించారు కానీ యుద్ధానికి ప్రధానంగా కావలసినటువంటి ఆ ఏనుగులకు కానీ ఆ గుర్రాలకు కానీ కావలసినటువంటి దాన్ని వాళ్ళు అందించలేకపోయారు ఆ విషయంలో కూడా ఎంతో శ్రద్ధ తీసుకున్న వాళ్ళు అంతేనా అండి లీలాసుకుల వారు చెబుతారు ఏమనంటే అర్జునుడు ఎక్కిన ఆ రథాన్ని నడిపిన వాడు ఎవరండి కృష్ణ పరమాత్మ లీలాసుకులు అంటారు ఆ గుర్రాలకు గుిళ్ళు కూడా తానే ఉండి పెట్టాడని చెప్పారండి ఎవరట కృష్ణ పరమాత్మ ఎవరికి పెట్టాడండి గుర్రాలకు గుిళ్ళు పెట్టాడు పశువులను కూడా ఎంతో ప్రేమగా చూసి జాగ్రత్తగా చూసేటువంటి తత్వము ఎవరి తత్వం అయ్యా అంటే దైవ తత్వం ఆ పుస్తకంలో చదువుతుంటే అమ్మను గురించి నా పుస్తకం చదువుతున్నా రోజు ఆ చదువుతుంటే దాంట్లో ఎన్నో ఎన్నో ఎన్నో ఎన్నో ఉదాహరణలు ఇచ్చారు అర్థమైందండి అనేకమైనటువంటివి లేదా ఆ జీవితంలో చూసినటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క అనుభవాలు రాశారు ఆ పశుతత్వాన్ని కూడా బిడ్డతత్వంగా చూడగలగటం దైవత్వమే అందులో ఏమీ సందేహం లేదు దైవం మానుసరూపేణాని కదా ప్రత్యేకించి కృష్ణుడు లాగానే ఇప్పుడు మనం వచ్చి నిలబడితే మనం ఏమంటామండి పట్టు పీతారాం పీతాంబరాలు ధరించి మెల్ల గొలుసులు వేసుకుని పైన కిరీటము ఓ నెమలికాయ ఇవన్నీ పెట్టుకుని వచ్చాడనుకోండి ఏ డ్రామా కంపెనీ నుంచి పారిపోవచ్చు ఎవరా అని అడుగుతాను తప్ప వీడే కృష్ణుడని మాత్రం మనం నమస్కారం చేయం ఎందుకంటే కలి ప్రభావం అమాయకత్వం ప్రతిదాని ఎందు సందేహం విశ్వాసం అనేది లేకపోవటం ఇన్ని దుర్లక్షణాలు మానవ జీవితంలో ఈ పాంచభౌతికమైనటువంటి దేహం వల్ల ఏర్పడినాయి కనుక మనం దేన్ని వదిలిపెడితే వాటిల్ని వదిలిపెట్టగలని చెప్పండి దేహం వల్ల ఈ సందేహాలన్నీ ఏర్పడినాయి మనం ఏం పెడితే ఇవన్నీ పోగొట్టుకోగలుగుతాం దేహాన్ని పోగొట్టుకోకర్లా దేహ భావాన్ని పోగొట్టుకోవాలి అర్థమైందా అండి ఆ దేహభావం ఒక్కటి పోతే మనం కూడా ఎవరితో సమానం అవుతామండి మానవుడే మాధవుడు ఏమాత్రం సందేహం లేదు కృష్ణుడు కూడా పుట్టినప్పుడు రెండు రెండు చేతులు అట్టాగే ఉన్నాయి పెరిగాడు ఆయన వయస్యంతో కూడా భాగవతం చెప్పింది నూట సంవత్సరాలు బ్రతికాడు అని చెప్పింది భాగవతం ఖచ్చితంగా అర్థమైందండి ద్వాపరయోగం అంతా అయిపోయి చివరి భాగంలో పుట్టాడు మొదటి నుంచి లేడు కృష్ణ పరమాత్మ కూడా ఆ పండు పూర్తిగా పండాలి కదా రాలగొట్టడానికి అందుకోసమే ఆ సమయం తీసుకునే ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చాడు అన్ని ఖచ్చితంగా ధర్మాన్ని అనుసరించే ఉంటాయి కాకపోతే మనం ఏం చేయాలంటే గ్రంథాన్ని తీసుకుని ఆమూలాగ్రంగా పరిశీలన చేయాలి ఒక్కొక్క పదానికి ఎన్ని భావాలున్నాయి ఏ ఏ భావాలున్నాయి ఇక్కడ ఉన్న తాత్పర్యానికి ఏ భావం పొసగుతుంది ఈ విధంగా మనం రిసెర్చికల్మెంట్ మెంటాలిటీతో దాని జోలికి కనుక పెడితే అసలైనటువంటి రహస్యాలు బయటపడతాయి ఆనందాన్ని కూడా మనకిస్తాయో చదువుతున్నప్పుడు కలిగే ఆనందం చాలా గొప్పది చాలా గొప్పది అనుభవపూర్వకం ఎవరో చెబితే వచ్చేది కాదు జయ గోపాల భగవానుకి ఏమండి రథము సిద్ధం చేశాడు శల్యుడు తోలుతున్నాడండి ఇప్పుడు కర్ణుడు నోరు మూసుకొని మూసుకో ఊరుకోవచ్చు కదండీ వాడు రథం తోలుతున్నాడు రథంలో కూర్చున్నవాడెవరు కర్ణుడు మెదలకుండా వెళ్ళొచ్చు కదా వాడు తోలుతుంటే ఈ కర్ణుడు ఊరుకోకన్నాట ఈశానస్య బ్రహ్మ యథా పార్థస్యకేశితే యుక్తో మద్రరాజ భజస్వన అన్నాడు ఏమిటి దీనర్థం ఈశానస్య బ్రహ్మణరుకు బ్రహ్మదేవుడు ఎట్లా రథసారథియో యథా పార్గస్ కేశవ అర్జునుకు శ్రీకృష్ణుడు ఎట్లా రథసారథియో తితయుక్తో మద్రరాజ భజస్వ అన్నాడు వాడు ఓ మద్ర రాజా నువ్వు కూడా నాకు అట్లాగే రథసారథి అయ్యావయ్యా అన్నాడు ఈ శల్యుడు పక్కపక్క నవ్వి నీకేమైనా బుద్ధుందా కరణ కృష్ణుడెక్కడా అర్జునుడెక్కడా నువ్వెక్కడా పరమేశ్వరుడెక్కడా నువ్వెక్కడా అయితే నేను బ్రహ్మదేవుణ్ణవుతానేమో గాని నువ్వు మాత్రం ఈశ్వరునితో అర్జునుడితో సమానం కావు ఇప్పుడు కాదు కదా ఎన్ని జన్మలెత్తినా కావు ఎందుకో తెలుసునా అర్జునుడితో కలిసి పాపంలో నీవు పంచుకున్న భాగం ఎన్ని జన్మలెత్తినా అనుభవించినా పెరిగేది కాదు అంత పాపం చేశావు నువ్వు ఈరోజు నీకు చివరి రోజు నేను చెబుతున్నా విను ఎంతగా ఎంత దుర్మార్గుడైన వాడిని ఎవరో చేస్తావురా అంటే వాడికి ఎంత బాధపడతాడండి పైగా వాడు కూర్చున్న రథాన్ని తోలుతున్నాడు అటువంటి వాడు ఈ విధంగా నిరసిస్తే బాగుంటుందా ఎన్ని మాట్లాడు నీ ముఖానికి తోడు నువ్వు ఈశ్వరుడితోనూ అర్జునుడితోనూ పోల్చుకుంటావా అర్జునుడు ఎటువంటి వాడు తేజస్సు కలిగిన వాడా నీవలే మోసం చేసి విద్య చేర్చు నేర్చుకోవడానికి చేరినవాడా అర్జునుడు గురువునకు ఎంత సేవ చేశాడు ఏ విధంగా గురువు రుణం తీర్చుకున్నాడు వెళ్ళిపోయిన ద్రోణాచార్యుని అడుగు నువ్వు వెళ్ళిన తర్వాత పైగా ఏమంటున్నాడు అండి వీడు నువ్వు వెళ్ళిన తర్వాత అడగమంటున్నాడు ఇవాళ పెడతామని ఖాయంగా చెబుతున్నాడు ఎవరు శల్యుడు డాక్టర్ దగ్గరికి మందుల కోసం తీసుకు వచ్చారా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయినట్టే అని ఆ డాక్టరే అంటే ఏమండి రిక్షాలో పెడుతున్నట్టక్టర్ గారు అప్పటికింకా ఆటోలు రాలా తెల్లో నిజంగా జరిగిందండి ఆ డాక్టర్ గారు రిక్షాలో కూర్చొని పెడుతున్నాడు అప్పట్లో ఈ ప్యాంట్లు కోట్లు లేవట పంచతోనే ఉండేవాళ్ళు ఓ బెల్ట్ వేసుకుని ఉండేవాళ్ళు దానికి ఈ డాక్టర్ గారు ఆ రిక్షా ఓ చోటుకు వచ్చేటప్పటికీ పంచ పట్టుకున్నట్టు అడ్డం ఆ రిక్షా వాడు అన్నట్ట ఏమిటండి పంచ అట్ట అడ్డం పెట్టుకున్నారు ఏమిటండి రిక్షా శ్మశానం పక్క నుంచి పెడుతుందిరా నా దగ్గర మందు పుచ్చుకున్న వాళ్ళంతా ఇక్కడికే వచ్చారు రా అందుకోసం అడ్డం పెట్టాను అన్నట్టు వాడు ఏమండి నీ చేతి మాత్రుడు కూడా అంతేనండి ఏం చేస్తున్నాడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఏమండి అసలు చూస్తుంటే కర్ణూనకు దుఃఖం వచ్చినంత పని అయిందండి పాపం అతడు కూడా శత్రుపక్షంలో ఉన్నాడు కానీ మహావీరుడు సామాన్యమైనటువంటి వాడు కాదు చక్కని ఉపాసకుడు అంతేనా ఈరోజు న్యాయంగా మనం ఒక్కసారి లోపలికి వెళ్ళి ఆలోచిస్తే అర్జునుడు ఎవరి తేజమో చెప్పండి ఇంద్రుని తేజస్సు అర్జునుడు సూర్యుని తేజస్సు కర్ణుడు రెండు తేజస్సులు యుద్ధరంగంలో తలబడనున్నాయి సామాన్యమైన తేజస్సేమండి ఇంకా ఇంద్రుడైన రాక్షసుల్ని భయం చూసి భయపడి దాక్కుని ఆ విష్ణుమూర్తిని పట్టుకుని నానా ముర్రబెట్టి ఏదో కష్టపడి మళ్ళీ జయంతం ఎక్కాడు కానీ సూర్య భగవానుని ప్రతాపం ఎటువంటిది చెప్పండి ఆయన తేజస్సేటువంటిది ఎంత తేజస్సు అయినా మబ్బు తమ్మటం చేత అంత సూర్యుడు కనబడకుండా పోతాడు దుర్మార్గుడనేటువంటి దుర్యోధను స్నేహము అనే మబ్బు అడ్డుపడటం చేత ఇంత గొప్పవాడైన కర్ణుడు కూడా ఏమైపోయాడండి అందుకనే మనం ఎవరితో స్నేహం చేయాలో బాగా గుర్తుపెట్టుకోవాలి వాడు తగిన వాడు అవునా కాదా వాడేదో మనకి ఇచ్చాడన్నంత మాత్రం చేత వాడికి సేవ చేయడమేనా అందుకనే ఎవరు ఇచ్చినా ఏది ఇచ్చినా వెంటనే పుచ్చుకోరాదు పుచ్చుకుంటే వాడికి సేవ చేయాల్సి వస్తుంది అంతేనా కాదా ఒకటి వల్ల ఉపకారం పొందాము అంటే వాడు పొద్దున అడిగితే మళ్ళీ మనం ఏం చేయాలండి నేను టెన్త్ క్లాస్ పాస్ అయిన వెంటనే మా అమ్మగారు మా అన్నయ్య దగ్గరికి వెళ్ళారు మా కజిన్ బ్రదరు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేశాడండి మా సొంత పెద్దమ్మ గారి కొడుకు బాలకృష్ణ శాస్త్రి అని అప్పట్లో వచ్చిన రెండు రూపాయల నోటు మీద ఆయన సంతకమే ఉండేది రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా చేశాడు ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కదా అని మా అమ్మగారు ఆయన దగ్గరికి వెళ్ళి ఊరే వారు టెన్త్ క్లాసు పాస్ అయ్యాడరా ఆ బ్యాంకులో ఏదైనా బండ్ రోడ్ ఉద్యోగమైనా ఇప్పించరా అని అడిగితే విని ఇప్పుడు నేను వెళ్ళక్కర ఫోన్ చేసి చెబితే వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చేస్తారు కానీ రేపు వాడు ఏదైనా తప్పు చేస్తే వాడిని నేను అడిగే అవకాశం నాకు ఉండదు భగవంతుడు వాడికి రాసి పెట్టాడో అలా జరగనివ్వమ్మా అని మా అన్నగారు సలహా చెప్పాడు ఉద్యోగం అడిగితే బోడీ సలహా ఇచ్చాడు నాకంటూ వచ్చింది మా అమ్మ ఆనాడు వారు బ్యాంకులో మెసెంజర్ ఉద్యోగం పెట్టే ఆ ఫైళ్ళు అందిస్తూ ఉండేవాడిని తప్ప ఇలా చెప్పే అవకాశం ఉండేది కాదు కదండి ఆనాడు ఆ పని చేస్తే ఎంత భాగ్యం కలిగింది ఇప్పుడు నాకు నెలకి లక్ష రూపాయలు కాదు కోటి రూపాయలు సంపాదించే నా జన్మ ధన్యమని ఆనందపడుతున్నా నేను గర్వపడతా ఆనందపడుతున్నా ఎవరు పిలిస్తే వాళ్లకు మంచి మాటలు నాలుగు చెప్పే జన్మనిచ్చాడు భగవంతుడు ఆ తల్లి అంత ఉపకారం చేసింది ఎంత ఉపకారం స్వయం తీర్ణాంపరాం స్టారయతి ఒక్కటి వాళ్లకు చెప్పడమే కాకుండా నేను కూడా తరించేటువంటి మార్గము రే ఇదిరా మార్గం అని చూపించింది ఎంత గొప్ప విశేషం అండి ఎవరికి దొరుకుతుంది అందరికీ దొరకదు ఏ జన్మ పుణ్యమో పెద్దలు చేసిన పుణ్యమో నన్ను పెంచిన వారి పుణ్యమో మా గురుదేవుల ఆశీర్వచనం కనుక దివ్యాత్మ స్వరూపులరా ఆ కర్ణుడు కూడా తక్కువ వాడు కాదు న్యాయంగా అనదగిన వాడు కాదు కానీ ఈ శల్యుడు ధర్మరాజుకు మాట ఇచ్చాడండి గుర్తుందా మీకు గుర్తు వచ్చిందా ధర్మరాజు దగ్గరకు వెళ్ళినప్పుడు మేనల్లుడా ఏమనుకో మాకు ఆ దుర్యోధనుడు నాకు ఇచ్చినటువంటివన్నీ ఓ దానికి వశమైపోయి వ్యసన పరుణ్ణవ్వడం చేత యుద్ధ రంగంలో నీకు సహాయం చేస్తానని మాట ఇచ్చానయ్యా ఇప్పుడు నన్ను ఏం శల్యుడు అడిగితే మామను అటువైపే ఉండి మాకు ఉపకారం చెయ్యి అని అడిగాడు ఎవరు ధర్మరాజు తప్పక చేస్తానన్నాడండి చ్చిన మాట ప్రకారం ఉపకారం చేయడానికి ఇప్పుడు కర్ణుని బలాన్ని ఏం చేస్తున్నాడు చల్ల్యుడు తరిగింపజేస్తున్నాడు దీన్నే రాజనీతి అంటాం ధర్మ మనం దీన్నేమంటామండి రాజనీతి ధర్మాల్లో కూడా యుగ మం మానుష ధర్మం రాక్షస ధర్మం దైవ ధర్మం ఇలా కొన్ని ధర్మాలు ఉన్నాయా లేవా కాలాన్ని అనుసరించిన ధర్మం అట్లాగే జాతి ధర్మం క్షత్రియులకు ఓ ధర్మం ఉన్నది ్రాహ్మణుని ధర్మం క్షత్రియ ధర్మానికి అంటి పెట్టి చూడడానికి ఊరలేదు క్షత్రియ ధర్మాన్ని బ్రాహ్మణ ధర్మానికి జత చేయడానికి కుదరదు ఎవరి ధర్మం వారు ఎక్కడ ఉండవలసిన వస్తువు అక్కడే ఉండాలి ఇంకో చోటు పెడితే ఏమవుతుందండి దాని ఉనికి నశిస్తుంది అర్థమైందా అండి మనం ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చోవాలి కూర్చుంటే ఉనికి ఉంటుంది లేకపోతే ఉనికి నశిస్తుంది అంటే వాడికి గుర్తింపు లేకుండా పోతుంది అందుకని ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి అంత దివ్యమైనటువంటి కర్ణుడు ఇవాళ రోజున శల్యుని ములుకుల వంటి మాటలతో తట్టుకోలేకపోతున్నాడు ఎంత ఉత్సాహంతో అతడు ఒక్క మాటగా ముందుకెడతానంటే ఈ శల్యుడు ఏం చేస్తున్నాడు అంత ఉత్సాహంలోనూ నీళ్లు పోస్తున్నాడు పొంగే పాలలో నీళ్లు పోస్తే ఎలా కుంగిపోతాయో అలా కుంగిపోతున్నాడు అండి చెప్పే కర్ణుడు ఎంత స్థితికి నేనంటే ఏమనుకున్నావు నువ్వు నా సంగతి నీకేమైనా తెలుసునా అసలు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు శల్యాన్ని ఏదో రథానికి సారథిగా ఉండమని కోరిన తరువాత ఇవ్వాల్సిన రోజున అర్జునుడు మరణించడం తం నేను దుర్యోధనులకు సర్వం సహా రాజ్యాన్ని కట్టబెట్టడం గాని ద్రోముడు గాని దేవతలైనా సరే చేయలేని పనిని నేను చేసి ఆ దుర్యోధనులకు ఆనందాన్ని కలిగిస్తా అన్నాడు పక్క పక్క నవ్వాడు ఎంత గట్టిగా అరిచాడు కర్ణుడు కనీసం నోరు మూడతాడేమోనని అరిచినాసరే సరే శల్యుడేమంటున్నాడో తెలుసండి ఆత్మ నిందరస్త అనాచరి చతుర్విధం తగ్రా సూర్యుని వరత్ప్రసాదం చేత పుట్టావు కనుక నిన్ను క్షమించి వదిలేస్తున్నా ఎవరండి మాట అన్నది శల్యుడు నేను ఎవరని అనుకుంటున్నావు నువ్వు జాతిలో పుట్టావు సూత జాతిలో పుట్టావు న్యాయంగా నువ్వు ఇక్కడ కూర్చుని నేను లోపల కూర్చోవాలి దుర్యోధనుడు నా మేనల్లు చెప్పాడు కనుక నాకు కావలిసినవన్నీ ఇచ్చాడు కనుక నేనేదో భవిష్యమాలి దీనికి ఒప్పుకున్నా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు ఇంకొక రహస్యం చెబుతున్నా విను తనను తాను పొగడుకునేవాడు ఇతరులను నిందించిన వాడు లోకంలో ఎక్కడ బాగుపడినటువంటి దాఖలా లేదు ఏం లేదండి చెప్పండి ఏం పూర్తిగా వినలా ఎందుకంటే గాంధీ గారు ఫ్యాన్ తిప్పుతున్నారా లేదా ఓ నువ్వు మాత్రమేం చేసావురా మేమేం చేస్తున్నావో చూస్తున్నావు కదా అంతే కదండి అమ్మా వినబట్ట తర్వాత కూర్చోండమ్మా కూర్చోనమ్మా నమస్కారం నమస్కారం అసలు తప్పు నాదండి ఆ వయసులో ఉన్న వాళ్ళని ప్రశ్నలు అడగడం ఏమిటి ఇంతకన్నా తప్పు ఇంకొకటి ఉంటుందా శల్యుడికన్నా ఎక్కువ తప్పు చేసింది ఇప్పుడు నేనే ఇతరులను నిందించుట తనను తాను పొగడుకునుట ఈ రెండు పనులు చేసిన వాడు లోకంలో ఎక్కడ బాగుపడిన దాఖలాలు లేవు అర్థమైందండి పూర్తిగా ఇప్పుడు నిన్ను నువ్వు పొగుడుకుని నేనంటే ఏమనుకుంటున్నావు అని పెడుతున్నావు నువ్వు గొప్పవాడివి అని ఎవరు చెప్పాలిరా చెప్పాలి నువ్వెంతటి నువ్వే అనుకుంటావేమిటి ఇవాళ పాండవులందరినీ చంపి తీసుకొచ్చి ఆ దుర్యోధనలకు అప్పటిస్తా రాజ్యాన్ని ఇస్తారు రాజ్యాన్ని నువ్వు ఇచ్చేది ఏమిటి వెళ్ళివాడా ఒకవేళ పొందితే రాజ్యాన్ని ఎవరు పొందాలి పాండవులు పొందాలి చేయిస్తే పాండవులు ఒకవేళ చేయింపబడితే ఉన్న రాజ్యం వాడిదే అవుతుంది నువ్వు ఇచ్చేదే ఉన్నది కనుక ఏం మాట్లాడుతున్నావో కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు ముందు చూసి ఆ అర్జునుడి సంగతి ఏమిటో ఆలోచించు నువ్వు రథాన్ని పోనివయ్య బాబు నన్ను చంపేస్తున్నావు ఏమిటయ్యా ఈ పరిస్థితి అని దుర్యోధను కొరకు ఒక కేక పెట్టాడు అండి అరిచి ఆ దుర్యోధనుడు రథాన్ని తీసుకుని వచ్చాడు ఏమి కర్ణ వీడు నన్ను బతకనివ్వడం లేదు వాడితో యుద్ధం చెయ్యకముందే చంపేటట్టున్నాడు ఏం చెయ్యాలో తెలియటం లేదు వీడిని నేను చంపేస్తా ఎవరి మాట అన్నది కర్ణుడు శత్రువుని చంపడం కాదు నేనే చంపుతా వీణ్ణి అన్నాడు నా మాట విని అడ్జస్ట్ చేసుకోవయ్యా మీరు మీరు కొట్టుకుంటే ఏం చేయాలయ్యా మొత్తానికి నా పని అయిపోతుందయ్యా ఏదో ఆ శల్యుని దగ్గరికి వచ్చి మావా ఎందుకయ్యా వాడిని అట్టా చంపుతావు అని బతిమిలాడి కాస్త చెప్పింది వినవయ్యా అని బతిమిలాడి వీళ్ళిద్దరికీ స్నేహాన్ని కూర్చి మళ్ళీ వెనక్కి తిరిగాడు దుర్యోధనుడు ఇంత తతంగమంతా ఎక్కడ జరిగిందండి ంగంలోనే జరిగింది చాలా మంది ఏం ప్రశ్నలు అడుగుతారో తెలిసినా అండి యుద్ధ రంగంలో దుర్యోధనాధులంతా అక్కడ ఉండగా శత్రు సైన్యమంతా ఉండగా శ్రీకృష్ణుడు గీతోపదేశము చేసేనా అంతవరకు దుర్యోధనాధులు ఊరక ఉండేనా ఇటువంటి ప్రశ్నలు వేస్తారు ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే పాండవులు ఊరుకున్నారా ఏమండి వాళ్ళకు కావలసింది కలిప్రభావం చేత ఇవాటి రోజున పాండవులను దుర్మార్గులుగా చూపించాలి కౌరవులు చాలా మంచివాళ్ళు అనే నిర్ణయం చేయాలి ఎందువల్ల అంటే పాండ ఈ కలిప్రభావం చేత కలిపురుషులకు ఏది అంటే ఇష్టమో మనం బాగా తెలుసుకోవాలి అంటే గురు చరిత్ర జైలికి వెళ్ళాలండి ఆ గుడి చరిత్ర కనుక పారాయణ చేస్తే కలిపురుషుడికి ఏది ఇష్టమో వాడి రూపం ఎట్లా ఉంటుందో చాలా జుగుప్సాకరంగా వర్ణించారు వాసుదేవానంద సరస్వతి స్వామి చాలా గొప్పగా ఆ కలిపురుషుని ప్రభావం మన కళ్ళ కనబడుతుందండి కాకపోతే మన రాడు ఎందుకు రాడు అంటే జయ హోమాత అంతేనా అండి హోమాత శ్రీయూయేశ్వరి ఆ అమ్మవారు ఎట్లా తెప్పించిందండి వారు ఎటు మొదలు పెట్టాడు కదా మధ్యకి తీసుకెడదాం అనుకుంటుంది ఎల్లే ఒక ఐదు నిమిషాలు చెప్పండి జయ హోమాత రాజ రాజేశ్వరి శ్రీ పరాత్పరి జయ మాత శ్రీయన రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి జయో మతూయా శ్రీ పరా జయ హా శ్రీయన సూయాజేశ్వరి శ్రీ పరా Jaiho mata shriyan e shuya raj rajeshwari shri parat pari jai ho mata shriyan shuya raj rajeshwari shri parat pari జయో మతా శ్రీయన సూయా రాశ్వరి శ్రీ పరా జయ కో మతా శ్రీయన సూయా రాజేశ్వరి శ్రీ పరాత్పరి మియా రాజేష్ శ్రీ పరా జయ మతా శ్రీయన సూయా రాజేశ్వరి శ్రీ పరాత్ జయో మతా శ్రీయాజేశ్వరి శ్రీ పరా జయ హో మతీ జన సూయా శ్రీ పరాపరి జయో మియూయా శ్రీ పరా జయో మియన సూయా రాజరాజేశ్వరీ శ్రీ పరాత్ జయ మనూయా శ్రీ పరాత్ జయ హో మతా శ్రీయన సూయా రాజ రాజేశ్వరి శ్రీ పరాత్పరి జయో రాజేశ్వరి జయ హోమాతయ రాజేశ్వరి దివ్యాత్మస్వరూపులరా ఇంకా అవ్వలేదా మీకు వచ్చిందమ్మా పడుకుంది పసిపిల్ల జయ గోపాల కృష్ణ భగవాను దివ్యాత్మ స్వరూపులరా తల్లులరా తండ్రులరా ఎంత సఖ్యత కూర్చినా పాండవులకు శల్యుడిచ్చిన మాటను అనుసరించి అనేక రకాలుగా బాధపడుతూనే ఉన్నాడు సిద్ధవరకు కర్ణుడు శల్యుని ఒక్క మాట చెప్పాడు శల్య నేను గతి లేక నిన్ను స్వీకరించానయ్యా ఇది ఎట్లా ఉన్నదంటే ఓ శుభకార్యానికి పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళినట్లుంది నిన్ను ఎందుకు నేను కోరానో నాకు తెలియడం లేదు శత్రువులను పొగుడుతూ నీవు ఎవరి రథానికి సారథిగా ఉన్నావో వాణ్ణి కించపరుస్తున్నావు సామాన్యమైనటువంటి తేజస్సుని నీవు భ్రమపడుతున్నావు నా గురించి పరిపూర్ణంగా నీకు నా గురించి తెలియదు శయ్య మహారాజా నీ మీద ఉండే గౌరవంతోనే ఇప్పటిదాకా మాట్లాడుతున్నా నేను కేవలం దుర్యోధనుడు ఇంతవరకు బ్రతికుండడానికి కారణం నేనే నన్ను చూచే పాండవులు ఇప్పటిదాకా భయపడి ఆగారు లేకపోతే ఏనాడో పాండవులు యుద్ధానికి సిద్ధపడేవాళ్ళు ఈ మాట అన్నది ఎవరండి కర్ణుడన్నాడు శల్యుడు అన్నాడు నేను నీకు కథ చెబుతాను వింటావా అని అడిగాడు ఇన్ని చెప్పిన తర్వాత దీన్నే భారతంలో హంసోపాఖ్యానము అని అంటారు హంస కాకి ఉపాఖ్యానం భారతంలో చాలా కథలు ఉన్నాయి మనం చెప్పుకున్నాం కదా అట్లాగే ఇది ఒక ఉపాఖ్యానం చెప్పాడు ఎవరు చెబుతున్నది శల్యుడు పూర్వం ఒకనొక ధనవంతుడు ఉండేవాడు బాగా గొప్ప దానాలు ధర్మాలు చేస్తూ ఉండేవాడు మంచివాడు ఆయనకు చాలామంది కొడుకులు కూతుళ్ళు ఉన్నారు ఆ కొడుకులు అంటే వెళ్ళమాలిన ప్రేమ ఆ యజమానికి వాళ్ళు ఒక చోట ఒక కాకిని చూచి దాన్ని తీసుకొచ్చి పెంచారు దేన్ని పెంచారు వాళ్ళు కాకి కాకి ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు వెతకాల్సిన పని లేదు హాయిగా అక్కడే ఉండి వాళ్ళు పడవేసేటువంటి మాంసపు ముక్కలు అన్నపు మెతుకులు కూర ముక్కలు ఇవన్నీ తిని బాగా బలిసింది ఎవరు తమకు ఇష్టమైనటువంటి ఆ కాకిని వెంట పెట్టుకుని ఒకనొక రోజున ఈ రాజకుమారులు సముద్రపుడ్డుకు వెళ్ళారు హంసలు కనబడినా ఎక్కడ ఈ కాకి తన బలాన్ని చూచుకుని నాకన్నా అందమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లోకంలో రాజకుమారా ఆ హంసలు చూడు ఎలా పాలిపోయి అందమూ లేదు చందము లేదు ఎన్ని ఈకలు ఉన్నా అన్ని కలిపి ఒకటిగా చేసి రెండు పక్కల ఒత్తి పెట్టి శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోగలిగిన శక్తి నాకుంది కానీ ఆ హంస రెక్కల వల్ల ఈకలు ఎలా గాల్లోకి వెడుతున్నాయో చూడు అన్నిటికన్నా గొప్పదాన్ని నేనే పక్షి జాతిలో నూట తొంభై ఆరు రకాల పక్షులు ఉన్నాయి లోకంలో ఎవరు మాట చెప్పింది కాకి ఆ నూట తొంభై ఆరు రకాల పక్షులలో శ్రేష్టమైనటువంటి పక్షి కుక్కురము అని దేవలోకంలో కూడా చెప్పుకుంటూ ఉంటారు కుక్కురము అంటే కాకి అనే అర్థం దేవలోకంలో కూడా చెప్పుకుంటారు అండి దేవలోకంలో కాకిని గురించి తప్ప ఇంకో మాటలు లేవు ఆ విషయాన్ని ఎవరు చెబుతున్నారు ఈ కాకీ చెప్పిందిట చెప్పేటప్పటికీ ఈ మాటలు ఎవరికి వినబడినాయి ఆ సముద్రంలో తిరుగుతున్న హంసలకు వినబడినాయి ఆ హంసలు వచ్చి సముద్రయానము చేద్దాము చాలా గొప్పదానివి కదా మా మధ్యలో నీవు నల్లగా వినపడితే బయట వాళ్లకు చూడడానికి బాగుంటుంది మాతో పాటు రావాలి వస్తావా పందెం వేస్తామన్నాయట ఎవరు ఆ హంసలు ఓ వస్తున్నాను అని ఆ ధనవంతులు పెడితే కదా దానికి ఈ పరిస్థితి వచ్చింది గర్వం నే వస్తున్నా పదం తీరా నీళ్ళల్లో ప్రయాణం చేసేటప్పుడు కాకి నీళ్లల్లో ఎక్కువ దూరం వెళ్ళలేదండి దానికి మధ్యలో ఏ చెట్టు కొమ్మో లేకపోతే ఏదో ఆధారం దొరికితే ఎక్కి దాని మీద కూర్చుంటుంది తుకు జీవుడా హంసలు అతి తేలిగ్గా పెడుతున్నాయి కొంత దూరం వెళ్ళే దీనివల్ల కాలేదు పురాణాలు కనబడితే చిత్త హంస తన మోపు పైన దాన్ని కూర్చోబెట్టుకుని తీసుకొచ్చి ఒడ్డున దించింది ఆ కాకి ఎవరో తెలుసునా కర్ణ నీవే ఆ ధనవంతులు ఎవరో తెలుసునా దుర్యోధనాధులే వాళ్ళు పడేసిన మాంసము ముక్కలు తిని వాపు వచ్చి ఇది అనుకుంటున్నావు నిన్ను అనవసరంగా కలిపానయ్యా నేను నిన్ను కోరుకున్నా నేను శల్యుల్ని రథసారథిగా ఇవ్వమని నేనే కోరుకున్నా నా ప్రాణాల మీదకు నేనే తెచ్చుకున్నా ఏది ఏమైనప్పటికీ పాండవులు జయించడం వాస్తవం అన్న సంగతి నాకు తెలుసు అయినా నా ప్రాణాలు ఉన్నంత వరకు నా స్నేహితుని కొరకు నేను పాటుపడడానికి మాట ఇచ్చాను కనుక మరణాన్నైనా సిద్ధపడే వచ్చానయ్యా కనుక నన్ను నీవు రథసారథివి కావయ్యా బ్రతిమలాడుకున్నాడు చిట్ట చివరికి ఎవరండి అయితే కానిమ్మన్నాడు బయలుదేరాడు ండి ఎప్పుడైతే ఆ కర్ణుడు సరే పదవయ్యా అని శల్యుడు అన్నాడో బలాన్నంతటిని ఎక్కడికి తెచ్చుకున్నాడు అంటే హృదయంలోకి తెచ్చుకున్నాడు శరీరంలో ఏ ఏ ప్రాంతానికి మన శక్తిని చేర్చవచ్చో యోగ శాస్త్రం చెప్పిందండి ఎక్కడికైనా మన శక్తిని చేర్చవచ్చు శరీరంలో ఎలా చేర్చాలో సాధన చేయాలి మొన్న చెప్పుకున్నాం మనం కనుక తన శక్తిని అంతా ఎక్కడికి కూడగట్టుకుని తెచ్చుకున్నాడు హృదయంలోకి తెచ్చుకున్నాడు ఇప్పుడు ధైర్యాన్ని పొందాడు ఆ ధైర్యంతో కూడుకున్న ఆ శక్తిని తన భుజములలోకి తెచ్చుకున్నటువంటి కర్ణుడు శైర వీర విహారం చేస్తున్నాడు పాండవ సేన నిలవలేకపోతున్నది ఒక ప్రక్క నుండి అర్జునుని సంసప్తకులు అని మొన్న చెప్పాం మనం ఎప్పుడు వచ్చారండి వాళ్ళు చెప్పండి ఆ సందర్భంలో వచ్చారు కదా వాళ్ళలో చావగా మిగిలినటువంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అడ్డు వచ్చి ఆ కర్ణు ఆ అర్జునుడిని కవ్వించాడు ఎప్పుడైతే కవ్వించారో ఈ అర్జునుని రథం బావా నీవు సంసర్తకుల వైపుకు పోనివ్వయా అన్నాడు ఆ కృష్ణ పరమాత్మ రథాన్ని పోనిచ్చాడు కర్ణుని యొక్క చూపులు అర్జునుడి మీద పడినాయి ఆ చూపులలో అర్థం అర్జునుకు తెలిసింది రావయ్యా చాతనైతే అన్నట్లే ఉన్నాయి కానీ ఇప్పుడు కర్ణుని వద్దకు వెళ్ళరా ఎందుకంటే ఏ రాజైనా తన బలాన్ని తెలుసుకుని ఎదురు శత్రువుకు వెళ్ళాలి కాని బలం చాలని సమయంలో అక్కడికి వెళ్ళరా ఇది రాజనీతి కనుక యుద్ధాన్ని సంసప్తకుల వైపే మరల్సవయ్యా అన్నాడు వాళ్లతో యుద్ధం చేస్తున్నాడు ఇప్పుడు కరుణ్కి ఎదురు ఎవరు వెళ్లవలసిన పరిస్థితి వచ్చిందండి ధర్మరాజు ధర్మరాజు ఎదురు పడ్డాడు ధర్మరాజు కూడా సాధ్యమైనంత వరకు ఆయన యుధిష్ఠిరుడు కదా యుద్ధరంగమున స్థిరమైన చిత్తము కలిగిన వాడు గనుక యుధిష్ఠిరుడు రథం పైన ఉండి యుద్ధం చేయడంలో గొప్ప నేర్పు కలిగినటువంటి వాడు యుధిష్ఠిరుడు ఆ కారణం చేత రథాన్ని అధిరోహించాడు కర్ణునే ఎదుర్కొంటున్నాడు ఆ కర్ణుడు వేసేటువంటి బాణములు ధర్మరాజు యొక్క శరీరములో ములుకుల వలె కేవలం బాణములు మాత్రమేనా మాటలతో కూడా కుళ్ళబొడుస్తున్నాడు శల్యుని ఎట్లా అయితే కర్ణ శల్యుడు కర్ణుడిని ఎట్లయితే అన్నాడో కర్ణుడు కూడా ఏమయ్యా ఎందుకొచ్చావు యుచికలు పట్టవలిసిన చేతులతో ధనుర్బాణములను ధరించడం ఏమనుకుంటున్నావయ్యా ఇదేమైనా ఎదుటివాడు పందెం వేస్తే భార్యను పందెల్లో పెట్టి ఓడిపోవడం అనుకుంటున్నావా ఎవరండి మాట అన్నది కేవలం ధర్మము తప్ప కేవలము సత్యము తప్ప ఇంకొక జీవము లేనటువంటి సాక్షాత్తు ధర్మరూపుడై సమవర్తి యొక్క వరత్ప్రసాదం చేత పుట్టినటువంటి యమధర్మరాజుని ఇంత మాట అన్నాడు తలదించుకున్నాడు ధర్మరాజు కానీ కర్ణునకు చంపే అవకాశం లేదు ధర్మరాజు కాని భీముడు కాని నకులుడు కాని సహదేవుడు కాని ఈ నలుగురులో ఎవరు కర్ణుని చేతికి చిక్కినా వదిలిపెట్టాలేదా అని చంపే హక్కు అధికారం లేదు ఎందుకు లేదండి తానే పోగొట్టుకున్నాడు కుంతీదేవికి మాట ఇచ్చాడు యుద్ధరంగంలో అర్జునుడు ఒక్కడిని తప్ప మిగిలిన నలుగురిని నేను వదిలేస్తానమ్మా నేను మరణించానా నీ ఐదుగురు నీకుంటారు ఒకవేళ అర్జునుడు మరణిస్తే అప్పుడు ఐదుగురు నీకుంటారు నాతో కలిపి ఈ మాట చెప్పింది ఎవరండి కర్ణుడే చెప్పాడు కనుక ఇప్పుడు ధర్మరాజుని ఏం చేయాలి వదిలే ధర్మరాజు కూడా సిగ్గుతో తలదించుకున్నాడు థాన్ని వెనక్కిప్పాడు గుడారాల దగ్గరికి వెళ్ళిపోయాడు శయన మందిరంలో ఆ శయనం మీద కూర్చున్నాడు తన శరీరంలో గుచ్చుకుని విరిగిపోయినటువంటి ఇనుముతో చేయబడిన బాణముల యొక్క మునుకులను బయటకు తీసి వాటికి వైద్యం చేయిస్తున్నాడు ప్రాణములు పోయినంత దుఃఖం కలుగుతోంది తన కళ్ళ ముందు కౌర్య కర్ణుని యొక్క శౌర్య ప్రతాపాలు కనబడుతున్నాయి తప్ప ఇంకా ఏమి కనబట్టలేదు తన మనస్సు కర్ణుని మరణాన్ని కోరుకుంటోంది తప్ప ఇంకా దేన్ని కోరుకోవటం లేదు యుద్ధ రంగంలో ధర్మరాజు కనపడలేదండి ఎవరికి కనపడలేదు అర్జునులకు కనపడలేదు ఓ పక్కన ప్రేమసేనుడు మొత్తం అందరినీ దురునాడుతున్నాడు తన చేతికి ఎప్పుడు దొరుకుతాడా చూస్తున్నాడు ఎందుకంటే ప్రతిజ్ఞానిర్వహణ బాధ్యత ఉన్నది వాడి మీద ఎవరి మీద ఉందండి దుశ్శాసనుడి మీద ప్రతిజ్ఞ చేశాడు కదా వాడి గుండెలు చీల్చి రక్తాన్ని త్రాగుతాను అన్నాడు అర్థమైందండి రక్తాన్ని త్రాగటం ఏమిటండి వాడు మనుష్య జాతిలో పుట్టినవాడు కాదా అంటే వాయునందనుడు ఏ పనైనా చేయగలడు రాక్షసుడుగా మారగలడు మనిషిగా ఉండగలడు భగవంతుడుగా కూడా వరాన్ని ఇవ్వగలడు అంత శక్తి ఉన్నది ఎందుకంటే వీళ్ళందరూ ఎటువంటి పాండవులందరివి కూడా తేజశరీరములు కారణమేమంటే దేవతల వర ప్రభావం చేత పుట్టారు కానీ ఆ విషయం మాత్రం మరిచిపోకూడదు కుంతిదేవి తొమ్మిది నెలలో పది నెలలో కడుపులో మోసి సామాన్యమైన మానవుడు కంటే పుట్టినటువంటి వాళ్ళు కాదు అప్పటికప్పుడు సత్యోజాతం అన్నారు అర్థమైందా వాళ్ళందరూ ఆ వరప్రభావం చేత పుట్టిన వాళ్ళు కనుక వాళ్ళు తేజ శరీరాలు కలిగిన వాళ్ళు కానీ కౌరవులంతా ఎటువంటి వాళ్ళండి వాళ్ళు తేజో శరీరము లేవు అట్లా అని తల్లి కడుపులోంచి వచ్చారా రాలేదు ఎట్లా వచ్చారు ఆ పిండాన్ని ఆవిడ కింద పడేటట్టుగా కడుపు మీద బాదుకుంటే కింద పడితే వ్యాసు వచ్చి నూట ముక్కలు చేసి ఆ నూట ఒక్క పెట్టి తల్లి గర్భంలో ఉండేటువంటి వాతావరణాన్ని కల్పించి పైన వస్త్రములు వేసి మూట కట్టి నే చెప్పినప్పుడు తీయండి అన్నాడు అలా కొండలలో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళు అర్థమైందా అండి కనుక ఇక్కడ శరీరాలు వేరు అక్కడ ఉన్న శరీరాలు వేరు వాడికి ధర్మంతో పని లేదు న్యాయంతో పని విచక్షణతో అంతకన్నా పని రెండిటికి వశమై ఉన్నాడు దుర్యోధనుడు ఒకటి అసూయ రెండు ఆశ అసూయైనా ఉండవచ్చు ఆ అసూయ చేతన స్పర్ధగా వర్ధతే విద్య అని కదా అవునా కదా అవతలి వాడి మీద అసూయతో తాను గొప్పవాడవ్వడానికి ప్రయత్నం చేయవచ్చు కానీ వాడి సర్వస్వము నేను తీసుకుని గొప్పవాడిని అవ్వడం అనేది ఆశతో కూడుకున్న అసూయ ఆ ఆశ ఉండడం చేత అసూయ కూడా ఏమవుతుందండి అసలే కళంకం ఆశ కూడా చేరడం చేత ఇంకా కళంకమైంది ఆ అసూయ కనుకనే దుర్యోధనుడు ఆ స్థితిలో ఉన్నాడు కనుకనే దుర్యోధను ఏ గుణ అని చెప్పాము మనం చెప్పండి రైట్ బలే తమో గుణ ప్రధానమైనటువంటి వాడు దుర్యోధనుడు కనుక ఈ హంస కాకి ఉపాఖ్యానని చెప్పి అది అయిపోయిందనుకున్నా కదా ముందుకు వెళ్ళాం ధర్మరాజు శరీరంలో విరిగిపోయినటువంటి ఆ ములుకుల్ని తీసి దుఃఖపడుతున్నాడు సీనాగారంలో ధర్మరాజు కనపడలేదు అర్జును భీమసేను కూడా కనపడలేదు ధర్మరాజు భీముడికి ఏమైనా ధర్మరాజుకి ఏమైందో అనుకుంటున్నాడు భీమసేనుడు లోపల లోపల అర్జునుడు కూడా తెలుసుకుని బాధ అదుగో ఆ కర్ణుడు ఎలా చూస్తున్నాడో చూడవయ్యా అని కృష్ణ పరమాత్మ రెట్టించాడు ఎవరిని అర్జునుడిని ఎవరు ఏం చూసినా ఇప్పుడు ఖచ్చితంగా నీవు ధర్మరాజు యొక్క మందిరానికి పోనిపోయా అన్నాడండి ఇక్కడ ముఖ్యంగా మనకు ఈ రోజున ఈ కర్ణపర్వంలో ముఖ్యమైన మూడు ఘట్టాలు ఉన్నాయండి ధర్మాన్ని తోల్చుకోవలసిన ఘట్టాలు ప్రధానంగా అవే కావాల్సింది ఏమండి వాళ్ళు యుద్ధం చేసి ఎట్లా ఎవరు కొట్టుకుంటే దేంతో కొట్టుకుంటే మనకెందుకు ఏమండి మనకు కావలసి అందులో ఉండేటువంటి ధర్మాధర్మముల యొక్క విచక్షణ కావాలి ఆ పద్ధతిని అనుసరించి వర్తమొదటిది ఏదయ్యా అంటే కర్ణుని అర్జునుడు సంహరించాడు రెండవది దుశ్వాసను గుండెలు చీల్చి భీమశేవుడు రక్తాన్ని త్రావటం ఈ రోజు యుద్ధంలో ప్రధానమైనటువంటి విషయాలు మూడవది అర్జునుడు ధర్మరాజు యొక్క శిరస్సు ఛేదించటం ఎవరి శిరస్సు ఛేదించడం ధర్మరాజు శిరస్సు ఎవరు అర్జునుడు వినండి ఎందుకంటే ఆంధ్ర భారతంలో ఈ చరిత్ర లేదు మూల భారతంలో మాత్రం ఉన్నది వ్యాసభగవానుడు ఇచ్చాడు దానివల్ల కూడా లోకానికి ప్రయోజనం ఉన్నది లేకపోతే వ్యాసుడు ఊరికే ఇవ్వడు కదా ప్రయోజనం లేకుండా ఇవ్వడు అర్థమైందండి ఎప్పుడైతే జాగ్రత్తగా ఇప్పుడు అక్కడికే వస్తున్నాం మనం అర్జునుడు ఆ ధర్మరాజు యొక్క శిరస్సు ఎందుకు ఛేదించడానికి సిద్ధపడ్డాడు అర్జునుడే ఛేదిస్తానన్నది పైగా ఎవరి సమక్షంలో కృష్ణ పరమాత్మ సమక్షంలో వెంటనే మా అన్నగారు ఏమయ్యారో చూడాలయ్యా ఆయన ఇక్కడ కనబట్టలేదు వెళ్ళిపోయాడు ఏం జరిగిందో తెలీదు కనుక తెలుసుకుని మళ్ళా యుద్ధ రంగానికి వద్దాం ఈ లోపల సైనికులు యుద్ధం చేస్తూ ఉంటారు వీళ్ళందరూ ఉన్నారు కదా నా అన్న భీమసేనుడు ఉన్నాడు కదా భయపడవలసిన పని లేదు ముందు గుడారముల వద్దకు పోనివ్వమన్నాడు కృష్ణ పరమాత్మను గుడారం దగ్గరికి తీసుకొస్తే అర్జునుడిని చూచాడండి ఎవరు ధర్మరాజు ఏమనుకున్నాడు తెలుసా అండి గుడారాల దగ్గరికి కృష్ణ పరమాత్మతో సహా అర్జునుడు వచ్చాడంటే కర్ణుణ్ణి సంహరించి వచ్చను అనుకున్నాడు ఎవరు అనుకున్నది ఎందువల్ల ఆయన మనస్సులో ఆయన ముందు ఏం కనబడుతోంది కర్ణుని యొక్క మరణమే కనబడుతుంది కర్ణును మరణించాలి మరణించాలి మరణించాలి ఎందుకంటే ఎంత అవమానపరిచాడండి అంత అవమానపరిచాడు ఆ ధర్మరాజును కర్ణుడు దాన్ని భరించలేక వాడి మీద కక్షతో ఈ ధర్మరాజు వాడి మరణాన్నే కోరుకుంటున్నాడు అర్జునుడు వచ్చాడు అంటే వాడిని చంపే వచ్చి అని అనుకున్నాడు అన్నయ్య ఏం జరిగింది సమాధానం చెప్పలా లేచినుంచుని గాఢాలింగనం చేసుకుని చెప్పు నాయన అర్జున ఎలా చంపావు ఆ కర్ణుని నన్ను ఎన్ని మాటలు అన్నాడో తెలుసునా చేత పాచికలు పట్టుకునేటువంటి వాడికి ధనుప్రాణములు ఎలా పట్టుకున్నావయ్యా జూత గృహంలో కూర్చోవలసిన వాడు రథంలో ఎలా కూర్చున్నావయ్యా ఏం తెలుసుని యుద్ధానికి వచ్చావయ్యా ఈ కర్ణుని శరలాఘమం అంటే ఏమిటో తెలుసునా నీకు అసలు శరం అంటే ఏమిటో తెలుసునా ఇన్ని రకాలుగా నన్ను గేలి చేసిన కర్ణుని ఎలా చంపావో చెప్పవయ్యా ఎవరి మాట అన్నది ధర్మరాజు ఎప్పుడైతే మాట అన్నాడు అన్నా కర్ణుని నేను చంపలేదు కర్ణుడు ఇంకా యుద్ధ రంగంలో చావలేదు యుద్ధం జరుగుతూనే ఉన్నది అన్న భీమసేనుడు యుద్ధం చేస్తున్నాడు గదా యుద్ధం జరుగుతుంది ముష్టి యుద్ధం జరుగుతుంది అప్పుడప్పుడు నీవు యుద్ధరంగంలో కనకబడకపోతే ఏమైపోయావు ఎలా ఉన్నావు నిన్ను చూడడం కోసం వచ్చాను ఎప్పుడైతే ఆ మాట అన్నాడొచ్చి నిజయోచిత పాండవ మధ్య సభ్యసాచిక్షణం ఏమన్నా అర్థమైందా ఏమి చెంద్రాని నేను యుద్ధం చేస్తే కౌలులను సంహరించడానికి ఒక్కరోజు చాలు అని ఆ రోజున అంతమందిలో చెప్పావు నీవు ఇప్పటికీ ఎన్ని రోజులైందిరా ఇవాళ ఎన్నో రోజురా పదిహేడవ రోజు ఏమి ప్రతిజ్ఞలు చేశావురా నీవు ఇప్పటికీ నీ చేతికి చిక్కినటువంటి ఆ కళ్ళుని వదిలిపెట్టి వస్తావా అన్నగారిని ఇన్ని నిందలు చేసిన వాణ్ణి సంహరించకుండా నన్ను చూసి వెళ్ళడానికి వచ్చావా ఈ గాంధీవము నీకు ఎందుకో ఎవరండి అడిగింది ముందు విసృ దాన్ని అవతల అన్నాడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వరలో కత్తి బయటికి తీశాడ ఎవరు తీసింది అర్జునుడు ఎప్పుడైతే కత్తి బయటికి తీశాడో వెంటనే కుడి చేతిని గట్టిగా పట్టుకున్నాడు కృష్ణ పరమాత్మ అర్జున ఇప్పుడు కత్తేకు తీసావయ్యా ఇది యుద్ధరంగం కాదు కదా అగ్రజుని శివదించడానికి అని చెప్పాడు అర్జునుడు నిర్ముఖ అగ్రజుని శిరస్సు ఛేదించడం ఏమిటయ్యా నీకేమైనా మతిపోయిందా ఇప్పటిదాకా పాండవులు అంటే లోకంలో ఏమనుకుంటున్నారయ్యా మీ అన్నగారి శిరస్సు ఛేదిస్తావా తల దించుకున్నాడు అర్జునుడు ఒక్క మాట చెప్పాడు ఆ అగ్నిహోత్రుడు గాంధీవమును నాకు ఎప్పుడు ఇచ్చాడో గాంధీవాన్ని చేత ధరించిన తరువాత అప్రయత్నంగా నేను ఒక ప్రతిజ్ఞ చేశానయ్యా ఈ గాంధీవాన్ని అవతలపారై అని ఎవరంటే వాళ్ళ తల తీసెయ్యాలి అని ప్రతిజ్ఞ చేసి అర్థమైందండి ఇప్పుడు నా ప్రతిజ్ఞ ప్రకారం నేనేం చేయాలి ఇప్పుడు ప్రతిజ్ఞ మానుకోవాలా అన్నగారిని సంహరించాల ఏం చేయాలి ప్రతిజ్ఞను కనుక అనుసరించినట్లయితే సత్యము పలికిన వాణ్ణి అవుతా అన్నగారిని చంపకుండా వదిలేస్తే దయాగుణమును అనుసరించిన వాణ్ణి అవుతా ఇప్పుడు ధర్మ నిర్ణయం చేయవలసిన వాడు ఎవరండి ధర్మములు ఏ వేదముల నుండి పుట్టినాయో ఆ వేదముల యొక్క స్వరూపుడైనటువంటి పరమాత్మయే ధర్మ నిర్ణయాన్ని చేయాలి అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పాడండియా సత్యమౌచేన శ్రేష్టం దయా పాత్రం యనా సత్యము దయ ఈ రెండిటిని గనక బాగా పరిశీలించినట్లయితే సత్యము కన్నా దయవే గొప్పది అని లోకంలో చెప్పబడుతున్నది శాస్త్రవచనం కూడా అంతే కనుక నీవు ఇప్పట్టున దయచూపవలసిందే గాని సత్యము పలకాలి కదా అని అన్నగారి శిరస్సు ఛేదించకూడదు ఇన్ని రోజులు జరిగిన యుద్ధానికి అర్థమేమిటయ్యా మీలో మీరే ఒకళ్ళ తగళ్ళు తలలు ఒకళ్ళు నరుక్కుని చనిపోతే ఇక ఏం చేసినట్టు ఇప్పుడు నా ప్రతిజ్ఞ సంగతి ఏమిటి అన్నాడు అర్జునుడు అర్థమవుతుందండి తెలుస్తున్నదా ఊరికే అరుస్తున్నానా ఇప్పుడు నా ప్రతిజ్ఞ సంగతి ఏమైనట్టు అన్నాడు వెంటనే చెప్పాడు పరమాత్మ స్వయా నీ అన్నగారు చేసిన తప్పులన్నీ ఏకరూపెట్టు మొత్తం కాసేపు తిట్టు ఎవరిని అన్నగారిని తనకన్నా ముండు పుట్టిన వాణ్ణి తిడితే చంపిన దానితో సమానమని ధర్మశాస్త్రం ఎవరిని తిడితే ఇప్పుడు పెద్దవాళ్ళని ఎన్ని తిట్లు తిట్టాము నీ ఇక్కడ ఏం తెలుసు ముసల్దానాన్ని ఓరు మూసుకుని కూర్చో అక్కడ పెద్ద దాంట్లో వేలు పెడతావు అడుగుతున్నాడా లేదా ఇవాళ్ళ యువకుడు వీడు ఏం చేసిన వాడితో సమానమండి నేను చెప్పలా ఈ మాట కృష్ణ పరమాత్మ చెప్పాడని వ్యాసుడు భారతంలో మనకిచ్చాడు స్వయం నిందాయం నీ అంతటా నువ్వుగా ఎవరిని చంపాలి అనుకున్నావో వాడిని నిందిస్తే ఏం చేసినట్టు చంపినట్టే కనుక మీ అన్న చేసిన తప్పులన్నీ మొత్తం లిస్ట్ ఇచ్చే మీ అన్నయ్యకి వాడిని చంపిన దాంతో సమానం ముందు ఆ కత్తి తీవయ్యన్నాడండి కృష్ణ పరమాత్మ తీయల చేత్ని పట్టుకున్నాడు వరస పెట్టి ఎప్పటి నుంచి జూ దగ్గర నుంచి మొదలు పెట్టాడండి ఆ ధర్మరాజు ఎన్ని ఎన్ని తప్పులు చేశాడో ఎక్కడెక్కడ ఆ ప్రేముణ్ణి అడ్డుకున్నాడో ఎక్కడెక్కడ అర్జునుని చెయ్యి పట్టుకుని వెనక్కి లాగాడో ఆ భార్యను కూడా నిండు కొలువులు కొలువలు ఓడుస్తుంటే ఒక శిల్పం నిలబడినట్టు నిలబడిన విధానాన్ని మొత్తం అన్నిటినీ వర్ణించాడండి మొత్తం ఓ పెద్ద గ్రంథంలాగా అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చంపిన సమానమా అని కృష్ణ పరమాత్మను అడిగాడు ఇప్పుడు సమానమైపోయింది చంపక్కర్లేదన్నాడు ఇప్పుడు ఆ కత్తి పైకెత్తాడండి మళ్ళీ ఎవరు అర్జునుడు మళ్ళీ ఎందుకెత్తుతున్నావురా అని అడిగాడు వాణ్ణి చంపలేకపోతే నేను చస్తాను అని ఆ ప్రతిజ్ఞలో ఉన్నది కనుక ఈ కత్తితో నా కుత్తుక నరుక్కుంటానన్నాడు ఊరి దుర్మార్కు కూడా ఎట్లా ప్రతిజ్ఞలు చేయటం ఏమిటిలా మీరు ఎన్ని రహస్యాలు అండి భారతంలో మనం కూడా ఆవేశంతోనో ఆ బాధతోనూ ఒకప్పుడు అనిపిస్తుందండి తిరుపతి వెళ్ళా ఓసారి నడిచి పెడుతున్నప్పటికీ నాతో పాటు వెనక నుంచి ఒక మనిషి మోకాళ్ళతో నడిచి వస్తున్నాడండి ఆ మోకాళ్లకు వస్త్రాలు కట్టాడు రోడ్డు మీదైనా మోకాళ్లతో నడవోల్సిందే మెట్ల మీద మోకాళ్లతో నడవలసిందే ఆ అదేదండి మోకాళ్ల పర్వతం అని ఒకటి ఉంది అక్కడికి వచ్చేప్పుడు ఆ మెట్లు ఎత్తుగా ఉంటాయి ఆ కాళ్లకు దెబ్బ తగిలి రక్తం కారుతుంది అయినా సరే అట్లాగే మెట్లెక్కుతున్నాడు నాకు ఏ పోచ్చింది పాపం ఎంత కష్టం వస్తే ఇంత కష్టతరమైన మొక్కు మొక్కుకున్నాడు కదా అని దుఃఖం కలిగింది నాకు ఆ ఆవేశంలో ఏదో అనేస్తాము తీర్చకపట వాడు ఊరుకుంటాడా అండి ఊరుకోడు భారతంలో తెలీదు భాగవతం వింటే తెలుస్తుంది ఇప్పుడు అదే చెప్పేస్తే మళ్ళీ పేపర్ అవుట్ అయిపోతుంది భాగవతం విన్నప్పుడే అది కనుక తొందరపడి మొక్కుకోవడం ఆ ఆవేశంతో మొక్కుకోవడం బాధ వచ్చినప్పుడు మొక్కుకోవడం ఇవన్నీ తప్పు పనులండి నాకు తెలిసినంతవరకు అసలు మొక్కుకోవడమే తప్పు మరి నువ్వెందుకు మొక్కేవరా పెంచుతున్నావు కదా అని అడగవచ్చు మీరు నాకు మొక్కేం లేదు ఇవాళ తీసేసిన వెంకటేశ్వర స్వామి ఏమి అండవు ఎటు వెడుతున్నాం కనుక కాస్త ఎక్కువే వాడికి ఇద్దామని పెంచుతున్నా అంత వాడికి కావలసింది అదే కదండి ఈ సంపదంతా ఈ కేశములను అంటిపెట్టుకుని ఉండేటువంటి గుణం ఒకటి ఉన్నదండి మోహము ఆ మోహన్ని పోగొట్టుకోవడమే భగవంతునకు చుట్టూ ఇచ్చుట అంతే తప్ప వాడేమి సవరాలు కట్టుకుని అమ్ముకోవడం కోసం కాదు మనం పోగొట్టుకోవలసింది ఏదంటే కేవలం చుట్టూ వాడికి ఇచ్చేసి అమ్మాయా ఇక పోయిందనే నిరంతరం ఆ చెయ్యి ఉన్న వాడికి చెయ్యి ఇక్కడే ఉంటుంది ఇప్పుడు మిగిలితే చేయి పెడుతూ ఉంటుంది ఎందుకు పెడుతుందో తెలియదు వాడికి హాయిగా ఉంటుంది ఏముండో కేవలం ఎందుకోసం ఇచ్చామనేటువంటి స్పృహ కూడా లోపల ఉంటే వాడు తరిస్తాడు ఆ స్పృహ లేకపోతే ఎన్నిసార్లు వెళ్ళినా అంతే లాభం వెంకటేశ్వర స్వామికి తప్ప మనకేళ్ళు మొదటిసారే ఆ భావన రావాలి ఆ మోహాన్ని మనం వదిలిపెట్టాలి దేని పట్ల మోహము చెందకూడదు ఆశ ఉండరాదు కోరిక ఉండరాదు ఏది లభిస్తే దాన్ని అనుభవించడం తప్పు కాదు ఈ విధమైనటువంటి స్థితిని ఆ మనస్సుకు అలవాటు చేయగలిగితే అప్పుడు మనం స్థితిని పొందుతాం ఆ మొక్కు ఇచ్చినటువంటి ఫలితం కూడా ఖచ్చితంగా మనకు వచ్చి తీరుతుంది లేకపోతే ఎన్నిసార్లు ఇచ్చిన ప్రయోజనం లేదని ధర్మశాస్త్రం చెప్పిన మాట నేను చెప్పిందే కాదు జయగోపాల కృష్ణ భగవాను ఇప్పుడు వాడి శిరస్సు వాడే ఛేదించుకోవడానికి సిద్ధపడ్డాడు అర్జునుడు ఇదేమిటిరా మళ్ళీ నువ్ చెప్పాడు అర్జునుడు ఒకవేళ ఎదుటి వాడిని ఈ గాండి అవతల పారేయమని ఎవడు అంటే వాడి తల తీసేస్తానన్నాను కదా నేను ఒకవేళ వాడి తల తీయలేకపోతే నా తల తీసుకుంటానని ప్రతిజ్ఞ చేసి ఆ రోజునే అందువల్ల నా తల నేను తీసుకుంటా అన్నాడు గుర్రేనే చెప్పింది వనురా ఇంత నేను పాటుపడి యుద్ధాన్ని చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాడండి కృష్ణ పరమాత్మ యుద్ధం కోసం కారణం ఏమంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అది ఒక్కటి ఆయన బాధ్యత అర్థమైందండి శిష్టులను కాపాడాలి దుష్టులను శిక్షించాలి ఎవరి కర్మ ఫలాన్ని వాళ్లకు అందజే ఇంకో పనే లేదు వాడికి ఇప్పుడు దుష్ట శిక్షణ చేయడం కోసం నేను ఇంత ప్లాన్ వేసి ఓ స్కెచ్ వేసి ఎన్ని వ్యూహాలు పని ఇంత చేస్తే నా తల నేను తీసుకుంటానంటే నా సంగతి ఏం కావాలయ్యా అర్జున నువ్వు పని నిన్ను నీవు నిందించుకో నీవు కూడా చచ్చిన వాడితో సమానం లేదా నిన్ను నీవు పొగడుకో ఏం చేయాలి ఆత్మస్థుతి పరనింద కాపురు సనమంటే ఏమనుకుంటున్నావు అంటాడు ఒక్కొక్కడు మనమంటే ఉన్నది వాడు అయినా సరే బహువచనంలో ఉపయోగిస్తాడు ఎందుకు వాడి మీద వాడికే గౌరవం ఎక్కువ మిగతా గౌరవించినా గౌరవించకపోయినా కనుక నిన్ను నీవు పొగడుకో పొగుడుకుంటే నువ్వు మరణించిన వాడితో సమానమే అర్థమైందా అండి అప్పుడు అర్జునుడు ఏం చేశాడు నేను అంత పని చేశా ఇంత పని చేసా అన్ని పేర్లున్నాయి ఇన్ని పేర్లున్నాయి మొత్తం ఆ పెట్టాడు ఇంకా చాలురా నువ్వు మరణించిన వాడితో సమానం ఆ కత్తి లోపల పెట్టే ఇక బయలుదేరతాం పదమన్నాడు ఇప్పుడు చెప్పండి అర్జునుడు ధర్మరాజును చంపడానికి సిద్ధపడ్డా లేదా అది చేయలేక తనను తాను చంపుకోవడానికి సిద్ధపడ్డా లేదా పరమాత్మ వెంట ఉన్నాడు గనుక ఏ విధమైనటువంటి ఉపద్రవం లేకుండా ప్రమాదం జరగకుండా రెండు జరిగిన వాటితో సమానంగా చేసి దివ్యమైనటువంటి తత్వంతో పాండవ సైన్యాన్ని మొత్తాన్ని ఏం చేశాడండి కష్టాల కడలి నుండి బయటపడవేశాడు లేకపోతే ఏమైపోయేదో ఆ రోజుతో యుద్ధం మొత్తం ఏళ్ళ కనుక దివ్యాత్మ స్వరూపుల భగవంతుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ ధర్మం ఖచ్చితంగా ఉంటుంది ఇది ధర్మమేనా అని అడిగే హక్కు మనకేమీ ఎందుకంటే ఏది ధర్మమో తేల్చి చెప్పగలిగినటువంటి సత్తాస్వరూపము ఎవరిది భగవంతుడిదే కనుక ఆయన చెప్పింది ధర్మం కాక ఇంకోళ్ళు చెప్పింది ధర్మం ఎట్లా అవుతుంది అవునా కాదండి కనుక అతడు చెప్పిందే ధర్మం కేవలం ధర్మం పట్టుకుంటే ఆ ధర్మం అనేక రకాల రూపాలలో ఉందని చెప్పుకున్నాం కదా ఈ అనేక రూపాలే కాక దీంట్లో ధర్మ సూక్ష్మము అని ఒకటి ఉంది ఉందా లేదా ఇంత విసి నిశితంగా పరిశీలన చేసి ఆ ధర్మతత్వాన్ని బయటకు తీసుకొచ్చి ఉపకారం చేశాడు ఎవరు పరమాత్మ ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ పరమాత్మను వెంటబెట్టుకుని ఎక్కడికి వచ్చాడండి అప్పటికి అపరాణ సమయం అయ్యింది అర్థమైందండి ఖచ్చితంగా ఎంతైందండి అభిజుల్ లగ్నంలో ఉన్నారు కృష్ణ పరమాత్మ చెప్పాడు ఈ లగ్నం అజిబ్ లగ్నం రా చాలా గొప్పది బావా ఇప్పుడు ఏ పని చేసినా అది ఫలవంతం అవుతుంది కనుకని యుద్ధం కర్ణుని పైన పరపోవయ్యా ఎప్పుడైతే చెప్పాడో రెట్టించిన ఉత్సాహంతో సారథికి రధికుడికి ఉండవలసిన సంబంధం అట్లా ఉండాలండి ఎంత గొప్ప సంబంధం అది ఒకవేళ అతడు నిరసిస్తే అతన్ని ఉత్సాహపరచడం కోసం మనం మొన్న చెప్పుకున్నాం కదా సైనికులను ఉత్సాహపరచడం కోసం ఎన్ని గీతాలు పాడేవాళ్ళు ఎన్ని రకాలుగా పాడేవాళ్ళు చిత్తచివరికి త్యాగయ్య కూడా ఆ యుద్ధ రంగానికి పోయేటప్పుడు పాడేటువంటి రాగానికి కథన రాగం అని పేరు పెట్టి ఓ కీర్తం రాగం పేరే కథన కథనం అంటే ఏమిటండి యుద్ధ రంగు కాస్త నెమ్మదిగా చెప్పుకుంటాం బెగ్గరగా అరిస్తే కజుల్తోంది పాప అమ్మవారు ఎలా ఉండే కథన కుతూహలం ఆ కథన కుతూహలం ఆ యుద్ధం దానికో పద్ధతి దానికి ఓ తాళం చందస్సు ఈ లెక్కలన్నీ ఉన్నాయి ఆ పద్ధతి ప్రకారం ముందుకు నడుస్తున్నాడు ఆ సారథి అయినటువంటి కృష్ణ పరమాత్మ కూడా రెట్టించిన ఉత్సాహాన్ని చూపిస్తున్నాడు ఎప్పుడైతే అర్జునుడు రెట్టించిన ఉత్సాహంతో వచ్చాడో తన వద్ద అస్త్రశస్త్రములేవి అర్జునుని వద్ద ఉన్న లేకపోయినా భుజబలం కలిగినటువంటి వాడు గుండె ధైర్యం కలిగినటువంటి వాడు కనుక రెట్టించిన ఉత్సాహంతో యుద్ధానికి వస్తున్నాడు ఎవరు కరుణులు పాములు ఉసాహం కాదటండి రెప్పించిన ఉత్సాహంతో వస్తున్నారు సామాన్యమైనటువంటి స్థితి ఆ స్థితిలో ముందుకు కదులుతుంటే వాళ్ళిద్దరూ ఉంటే ఎట్లా ఉన్నదంటే దేవతలంతా ఆకాశంలో నిలబడి ఆ జరిగేటువంటి యుద్ధాన్ని తిలకించడానికి వచ్చారటండి ఆ కర్ణార్చనల యొక్క యుద్ధ రంగం ఇతరమైనటువంటి శత్రువులతో యుద్ధం చేయడానికి సిద్ధపడిన అర్జునుడు కూడా స్థానువైపోయి అలా ఉండిపోయాట వింత దృశ్యాన్ని చూసినట్టు చూస్తున్నాడు యుద్ధ రంగంలో ఒక దుర్యోధనుడు అలా మెదలకుండా ఊరుకుంటే ఆ కరణార్జున యుద్ధాన్ని చూడడానికి మిగతా వాళ్ళందరూ ఊరుకున్నారా అంటే వాళ్ళు కూడా ప్రేక్షకులే అయ్యారు కేవలం యుద్ధం జరుగుతున్నది ఎవరికంటే ద్వంద్వ యుద్ధం ఒక్క కరణార్జునులకు మాత్రమే సాయం సమయం అవ్వ వస్తున్నది ఇంకా లాభం లేదనుకున్నాడు తన వద్ద ఉన్న చిట్ట చివరి ఆశ ఏమిటి చెప్పండి ఒక్కటి ఉన్నది భాగ్యవాస్త్రం ఇంకా ఎందుకంటే ఈ రోజున అర్జునుడి నీకు చెబుతాను అని దుర్యోధనుడికి మాట ఇచ్చాడు కదండి పార్గవాస్త్రాన్ని తీయబోయాడండి తీయబోయేటప్పటికీ ఒక అస్త్రము కర్ణుని వద్దకు వచ్చి కర్ణ నన్ను ప్రయోగించవయ్యా నేను అర్జునుణ్ణి చంపుతానయ్యా అన్నది ఎవరో తెలిసినండి తనకు బుద్ధి తెలిసిన నాటి నుండి ఆ అస్త్రాన్ని ఒక పెట్టెలో ఉంచి రోజు గంధ పుష్పాలు అమర్చి నైవేద్యాదులు అందిస్తూ అర్చిస్తూనే ఉన్నాడు కర్ణుడు ఆ అస్త్రాన్ని ఏనాడో ఆశ్రయించింది కర్ణుడిని ఆ అస్త్రం తెలుసుకుని అర్జున్ ఆ కర్ణుని వద్దకు వచ్చిందండి వచ్చి నన్ను ప్రయోగించవయ్యా నేను అర్జును చంపుతా వెంటనే మనకు సందేహం రావాలి కదండి ఎవరు ఈ అస్త్రం ఏ మంత్రదేవత చాలా కాలం నుంచి కర్నూని వద్దనే ఉన్నది కర్నూని చేత గంధ పుష్పాలుప నైవేద్యాదులు కూడా జరుగుతున్నాయి అస్త్రములు అంటే దేవతలే కదండి వాళ్ళు అవునా కదా శస్త్రములు అస్త్రములు రెండు రకాలని చెప్పాం శస్త్రములు అంటే ఏమిటి చెప్పండి మీరు చెబితే ముందుకెడతా శస్త్రం అనగానేమి అస్త్రం అనగానేమి దానికి దీనికి అసలు సంబంధం లేదు శస్త్రం ఆ రైట్ మంచి మంచి తల్లి సంతోషం చాలా సంతోషం శస్త్రం అంటే గురి చూసి కొట్టేది అస్త్రము అంటే మంత్ర ప్రయోగము చేత కొట్టేది మంత్ర ప్రయోగము వల్ల కొట్టేది అంటంచేత అది ఒక దేవతకు సంబంధించినది అవుతున్నదా కావట్లేదా మంత్రం కదా దేవతకు సంబంధించింది ఏ దేవతన్నా కానీ మొత్తానికి ఈ అస్త్రం ఎప్పుడో కర్ణుడిని ఆశ్రయించింది దాన్ని అప్పటి నుంచి పూజిస్తూనే ఉన్నాడు ఇవాటి రోజున కర్ణుడు తీసుకోకుండానే తనంతట తానుగా ఆ పేటిక నుండి బయటకు వచ్చి కర్ణ నన్ను ప్రయోగించవయ్యా అర్జునుని సంహరిస్తాను అని చెప్పింది ఎవరు నీవు అడిగాడండి ఎవరిని అడిగాడు ఆ అస్త్రాన్ని అడిగాడు కర్ణుడు చాలా కాలం క్రితం నీ దగ్గరకు వచ్చి ఒక పెట్టెలో పెట్టబడి గండ పుష్పదులతో దూపదీప నైవేద్యాదులతో అర్చింపబడినటువంటి అస్త్ర రాజ్యమును నేనే కేవలం అర్జునుని చంపుటొరకే ఒక అస్త్రముగా మారాను ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది అందువల్ల నేను వర్ధిస్తున్నాను నన్ను ప్రయోగించవయ్యా అన్నాడు ఎవరండి అస్త్రం ఏ దేవత ఎందుకు వచ్చింది కాండవ వన దహనం దగ్గరికి వెళ్ళాలి మనం ఒక్కసారి ఆ సమయంలో దక్షకుని భార్య కొడుకు కాండవ వనంలోనే ఉన్నారు అని చెప్పుకున్నాం అవునా కాదా ఆ కొడుకుని తల్లిగట్టిగా పట్టుకున్నది అని కూడా చెప్పాం అర్జునుడు బాణం వేస్తే పారిపోకుండా తల్లికి తగిలింది తల్లి పురాణాలు వదిలేసింది కొడుకు దేవేంద్రుని మాయ చేత తప్పుకున్నాడు అని చెప్పాం గుర్తొచ్చిందా ఈ మరణించినటువంటి తల్లి బ్రతికి ఉన్న కొడుకు వద్దకు వెళ్ళి తపస్సు చేసి ఆ కొడుకుని ఒక అస్త్రముగా మార్చి తన శక్తిని ఆ అస్త్రములో ప్రవేశపెట్టింది దేని కొరకు అర్జును చంపటం కొరకు పాము పగ అంటే అదేంటి అర్థమైందండి ఎత్త పగ చచ్చిన తర్వాత కూడా దానికి శత్రుత్వమే ప్రాణాలు పోయినాయి అయినా సరే ఆ శత్రుత్వాన్ని వదులుకోలేదు నన్ను చంపిన పిల్లవాడు తప్పించుకున్నాడు ఏ తప్పు చేయకపోయినా ఈ అర్జునుడు అగ్నిహోత్రునికి ఆహారంగా ఈ అరణ్యాన్ని ఇవ్వడం కోసం నన్ను చంపేశాడు నేను పారిపోతుంటే నన్ను వెళ్ళనివ్వలేదు అనేటువంటి కక్షతో అర్జునుడిని సంహరించడం కోసం తాను ఎలా మారిందండి ఒక శక్తిగా మారింది ఆ కొలుకుని ఏం చేసింది అస్త్రంగా మార్చింది తల్లి కొరకు వాడు శరీరాన్ని పోగొట్టుకుని అస్త్రంగా మారాడు ఆ అస్త్రంలో తాను శక్తిగా ప్రవేశించింది కర్ణుని ఆశ్రయించింది ఎందుకంటే కర్ణుని చంపగలిగిన వాడు ఆ అర్జునుని చంపగలిగిన వాడు ఒకవేళ భీష్ముడి దగ్గరికి వెళ్ళిన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఆ అర్జుని ఉండేటువంటి మమకారం చేత ప్రయోగించకపోవచ్చు అర్జును చంపకపోవచ్చు నాంతట నేను వెళ్ళి చంపేటువంటి శక్తి నాకు లేదు ఎవరైనా ప్రయోగిస్తే మాత్రం నేను వెళ్ళి సంహరిస్తాను అందువల్ల నన్ను ప్రయోగించవయ్యా కర్ణుడు పరమానందపడ్డాడండి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారే కలిసి వచ్చే కాలం వస్తే అబ్బా ఏవి పూర్తించారండి రక్త స్థానంకి పూర్తికిజీయే లేవండి చాలా తేలిగ్గా పూర్తి చేశారు కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు కొడతాడు నేను అడగకుండానే నా దగ్గరికి శస్త్రం వచ్చింది దీనికన్నా మించిన శస్త్రం లేదు ఇప్పుడు నా వద్ద ఉన్న భార్గవ అస్త్రాన్ని నేను వృధా చేయవలసినటువంటి ఆవశ్యకత లేదు అని ఆ అస్త్రానికి నమస్కరించి దాన్ని సంధించాడండి ఎవరు కర్ణుడు నిప్పులు కక్కుకుంటూ కేవలం సంధించడమే కాదు ప్రయోగించాడు కృష్ణ పరమాత్మ చూస్తున్నాడండి వాడు ఎటువంటి అస్త్రాన్ని ప్రయోగించాడో ఎవరికి తెలుసు ఖచ్చితంగా పరమాత్మకే తెలుసు కారణమేమంటే సర్వాంతర్వర్తి నహ అందరి ఉండువాడు కనుక అవునా కాదా అందరి ఉండేవాడు వాడే కనుక వాడికి తెలియకుండా ఉండదు కర్మల్లో కూడా ఉన్నాడా లేడా ఉన్నాడు కనుకనే వాడికి తెలిసి విషయం వెంటనే ఏం చేశాడో తెలుసునా అండి అర్జునుడు భయపడుతున్నాడు ఆ అస్త్రం ఎలా వస్తున్నది నిప్పులు కక్కుతూ జ్వాలలు విసురుతూ వస్తున్నది ఒక్క క్షణం అయ్యిందా అర్జునుడు ఏమైపోతాడండి ఇవాళ కాదు వెళ్ళవే వెళ్ళేది అర్జునుడే వెళ్ళేవాడు సారథి కూడా తెలిసిన వాడై ఉండాలి కదా తాను కూర్చున్న ప్రదేశంలోనే తన కాలును ఏ విధంగా శబ్దం చేయాలో ఆ విధంగా శబ్దం ఈ పాదములు రెండింటిని కలిపి చప్పట్లు కొట్టాట చేతులతో కాకుండా అదేంతో వాళ్లతో కొట్టాడు ఆ శబ్దం వినబడేటప్పటికీ ఆ రథానికి ఉంచబడినటువంటి తెల్లని ఆ గుర్రములు మోకాళ్ళ కూర్చున్నాయి ఎక్కడ కూర్చున్నాయండి మోకాళ్ళ మీద కూర్చున్నాయి వాటికి అది సంకేత కొన్ని గుర్తులు ఉంటాయి ఆ కేదారం వెళ్ళేటప్పుడు చాలా మంది గుర్రాల మీద పెడుతుంటే నేను ఒక్కడే కూర్చున్నాను ఇంకోళ్ళని కూర్చొని ఎవరుగా మధ్యలోనే కనపడ్డాడు కేదారేశ్వరుడు నాకైతే ప్రాణ భయం వాళ్ళంతా ఏమంటున్నారు సస్తా సస్తా అంటున్నారు ఆ హిందీ నాకు రాదు ఆ భాషలో సస్తా అంటే నెమ్మది అని అర్థంట నాకు వినపడింది చస్తా చస్తా అన్నట్టు వినపడింది వీడేమిటో ఆ స్థితికి వెళ్ళిపోయాడు అని నాకు ఇంకా కనబడుతుంది వాడు ముందే అనుకుంటున్నాడు నేను చేస్తా నే చేస్తా నే చేస్తా అని ఎందుకు అనుకుంటున్నాడా ఇస్తా అనుకున్న తర్వాత నాకు అర్థమైంది సస్తా అంటే నిదానముగ అని అర్థం చేయండి ఆ భాష తెలియకపోతే ఏమవుతుంది అక్కడి నుంచి నేను కూడా అంట మొగలు పరిగెత్తే గుర్రం నెమ్మదిగా వెళ్ళడం మొదలు పెట్టింది మనం చెప్పినటువంటి ఆ సంకేతాన్ని అర్థం చేసుకుని వెళ్ళడం ఎవరికి తెలుసు ఆ గుర్రాలకి తెలుసు అందుకే అవి దేవతా గుర్రాలు కేదారం తీసుకెళ్ళాయి మామూలు గుర్రాలు బండి కట్టే గుర్రాలు కాదు అవి జట్కా అయితే ఈ గుర్రాలకు ఆ సంకేతాలు బాగా తెలుసు జాతికి చెందిన గుర్రాలు కదా శ్వేతాశ్వములు ఆ కారణం చేత రెండు పాదములతో చప్పట్లు చరిచాటండి పాదం తాడనం స్వయమేవా తన పాదాలతో తానే చప్పట్లు సరిచాడు ఎప్పుడైతే చరిచాడో ఆ సంకేతాన్ని తెలుసుకుని ఆ గుర్రాలు ఏం చేసినాయండి మోకాళ్ళ మీద కూర్చున్నాయి అప్పటిదాకా ఎక్కడ ఉన్నాయి కాళ్ళ మీద నిలబడి ఉన్నాయి ఆ కులి చూచి వాడు బాణం వేశాడు ఎప్పుడైతే ఆ గుర్రాలు వెంటనే కిందికి దిగినాయో ఇప్పుడు ఆ వేసిన అస్త్రం ఏమైందండి అర్జునుణ్ణి దాటి పై నుంచి ఆ కిరీటము యొక్క పైభాగాన్ని దాకింది ఆ కిరీటం కింద దేవలోకానికి వెళ్ళినప్పుడు ఆ అర్జునుని యొక్క శౌర్య ప్రతాపాలను తెలుసుకున్నటువంటి దేవేంద్రుడు తన శిరస్సు మీద ఉన్న కిరీటాన్ని తీసి అర్జునుని శిరస్సు మీద ఉంచాడు కనుకనే అతడికి ఏమని పేరు కిరీటి అని పేరు కేవలం కిరీటాన్ని ధరించినంత మాత్రం చేతనే కిరీటి అనే గురితొచ్చేటైతే రాజులందరూ కిరీటం పెట్టుకుంటూనే ఉంటారు కదండి అవున కదా కిరీటాన్ని ధరించినంత మాత్రం చేతనే కిరీటి కాదు దేవేంద్రుని యొక్క దేవ యొక్క పరిపాలకుడైనటువంటి దేవేంద్రుని యొక్క కిరీటం తనంతట తాను పెట్టుకోలే కిరీటాన్ని కూడా ఎవరు పెట్టారు వాడికి దేవేంద్రుడే తన చేతులతో తాను దేవలోకంలో కిరీటాన్ని ధరింపజేశాడు అందుకని అభిరుదు వచ్చింది ఇప్పుడు ఆ కిరీటం నేల మీద పడిందండి అర్జునుడేమైనా దిగి తీసుకున్నాడా అనేది మళ్ళీ ప్రశ్న ఒక్కసారి కిరీటం కింద పడిపోయిన తర్వాత తీయరాదండి ఇది రాస లక్షణం మనమైతే ఏం చేస్తామండి ఖచ్చితంగా తీసుకుంటాం మనం రాజులం కాదు కదా మైసూరు మహారాజా దగ్గర సత్య హరిశ్చంద్ర నాటకం వేయటానికి వెళ్ళారు అందులో మా అన్నగారు చంద్రమతి హరిశ్చంద్రుడు ఎవరయ్యా అంటే మల్లాది సూర్యనారాయణ గారు అనే గొప్ప నటుడు చిన్నతనం కదా స్కూళ్లకు అందుకని మా అన్నగారితో నేను కూడా వెళ్ళా చూద్దామని ఆ మైసూర్ మహారాజా గారు ఎట్టా ఉంటాడో ఆ ప్యాలెస్ ఎట్లా ఉంటుందో ఇవన్నీ చూడాలని సరదా అన్నీ చూపించారు వాళ్ళే వెంట పెట్టుకుని వెళ్ళి పలానాయన తమ్ముడని తీసుకెళ్ళారు చూపించారు వచ్చాం రాత్రికి నాటకం మహారాజాగారు ఏం చేశారో తెలిసినా ఆ మల్లా సూర్యనారాయణ గారు మేకప్ వేసుకుంటే చూసి చాలా ఆనందపడి బలే బాగున్నవయ్యారు రాజు వ్యాసం వేసినప్పుడు నువ్వు ఈ కిరీటం కాదు నా కిరీటం ఇస్తా పెట్టుకోమని బంగారు కిరీటం ఆయన కిరీటాన్ని నెక్కిన పెట్టానండి ఎవరికి ఆ మల్లా ఆయన హెడ్ సైజు వేరు ఈయన హెడ్ సైజు వేరు ఈయనకి ఏమైంది మళ్ళా సూర్య గారికి బాగా లూజ్ అయ్యింది వెనక తాడోటు వేసి కట్టారు దానికి అయినా ఆ హరిశ్చంద్ర నాటకంలో మొట్టమొదట అడవిసీను ఆ జంతువులను వేటాడుతూ ఒక దూకు దూకుతాడు హరిశ్చంద్రుడు స్టేజీ మీదకి ఓ పాడుతూ ఆ మల్లా సూన్యాయ్య గారు కూడా పద్యం పడుతూ ఒక దూకు దూకాడు ఆ కిరీటం కింద పడిపోయింది వెంటనే తీసి నెత్తి మీద పెట్టుకుంటాడేమో అనే ఆలోచనతో చొరకత్తి తీసి రెడీగా మాకు భయం చూస్తే మల్లా తన కాలుతో ఆ కిరీటం మీద కాలు ఆ కిరీటం మీద కాలు వేసి తొక్కేశాడండి బంగారపు కిరీటం పైకొచ్చి కావును ఎంచుకుని ఇంకో కిరీటం తెప్పించి పెట్టాడు ఈయనకి ఆయన మాట్లాడాడు రాజుగారు ఖచ్చితంగా ఎలా నటించాలో అట్లా నటించారు ఆనందం కలిగింది ఈ కిరీటాన్ని ఈయనకే ఇచ్చేస్తున్నా రాజు శిరస్సు నుండి కిరీటము కింద పెడితే దాన్ని మరల తీయకూడదు సరిగదా కాలుతో ఇంకెవరు తీసుకోకుండా భగ్నం చేయాలి నటుడు కదా ఇచ్చింది నేను కదా అయ్యో ఏమనుకుంటాడు అని మదలకుండా తీసి నెత్తిని పెట్టుకుంటాడేమో ఈ కత్తితో పొడి చేద్దామనుకుని తీశా రాజు ఎలా చేయాలో అలా చేశాడు మల్లా సున్నా గారు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు నేను పెట్టిన కిరీటం ఆయనకే ఇచ్చేస్తున్నా అని చెప్పాడు రెండోసారి పెట్టిన కిరీటం అంటే రాజధర్మం అప్పట్లో నటులు అంత మంచివాళ్ళు ఉండేవాడు అండి ఇప్పుడు క్రిస్తుడు వేషం వేసిన వాడు కూడా హార్మోనిస్ట్కి చెబుతున్నాడు రెండున్నర అంటాడు వాడు స్టేజ్ మీదే ఏమిట రెండున్నర అనుకున్నా నా జిజ్ఞాస వేరు అది ఆగక వాడి దగ్గరికి వెళ్ళాడుగా ఆయన రెండున్నర అన్నాడు ఏమిటి అని శృతి అండి అన్నాడు వాడు రెండున్నర శృతిజ ఆ శృతి వాడు చెబితే గానీ వీడు వాయించడానికి లేదు వాడు వేషం వేసే చెబుతాడు రెండున్నర ఎవరు చెప్పినట్టండి ఇప్పుడు ఒక నాటకం దాని వ్యవస్థ ఆ పాత్ర యొక్క ఔచిత్యం దాన్ని అధివసించాలి ఇక్కడ అర్జునుడు ఎప్పుడైతే కిరీటం పడిపోయిందో బావ దాని మీద రథాన్ని పోనిమ్మన్నాడు దేని మీద ఆ కిరీటం మీద నలిగిపోయింది బతుకు చీవుడు లేకపోతే ఆ ఏమయ్యేదండి అర్జునుడిని చంపేసేది ఈ అస్త్రం ఊనుకోలేదండి వాటి మీద పగ తీరలేదు మళ్ళీ కర్ణుని వద్దకు వెళ్ళి కర్ణ నన్ను ఇంకొకసారి ప్రయోగించవయ్యా నేను వాడిని చంపాలయ్యా ఎప్పుడైతే ఆ మాట అన్నదో నీవు ఎంత కక్ష కలిగినా ఏం చేసినా ఒక్కసారి ప్రయోగించిన అస్త్రాన్ని మరల రెండవసారి నేను ప్రయోగించను ఇది నా నియమం కనుక నీవు ఏం చేస్తావో అది చెయ్యమన్నాడు తనింతట తానే వచ్చి చంపడానికి సిద్ధపడింది ఆ సిద్ధపడితే పరమాత్మ చెప్పాడండి అదుగునయ్య వస్తోంది మళ్ళీ నువ్వు ఇప్పుడు దాన్ని కొట్టవయ్యా అన్నాడు అర్జునుడు ఆ అస్త్రాన్ని భేదించాడండి ఆ సర్పము పదహారు మొక్కలై కింద పడి కృష్ణ పరమాత్మకు నమస్కరించి వెళ్ళిపోయింది బావా పదహారు ముక్కలు అవడం ఏమిటి నే వేసింది ఒక్కటే బాణం కదా అది పదహారు ముక్కలు ఎందుకైందయ్యా కింద పడ్డం ఏమిటి నీకు నమస్కారం చేయడం ఏమిటి అది వెళ్ళిపోవడం ఏమిటి ఏంటయ్యా దీని చరిత్ర అంటే ఇప్పుడు నేను మీకు చెప్పిన చరిత్రే పరమాత్మ అర్జును నాకు చెప్పాడు అర్థమైందండి చెప్పి దాని శక్తి అమేయమైనదయ్యా కనుక నువ్వు ఎత్తి పరిస్థితుల్లోనూ అజాగ్రత్తగా ఉన్నాయి పాటికి వెళ్ళిపోయేవాడివి నేను చెప్పినటువంటి మాట విని మన అశ్వములు కాళ్ళు మడిచి క్రిందకు దిగడం చేత నువ్వు బతికావు కనుక ఎవరికి రుణపడి ఉన్నావి ఇప్పుడు నువ్వు ఆ గుల్లాలకు రుణపడి ఉన్నావు అర్జున నిన్ను కాపాడినాయవి నేను ఒకవేళ సంకేతం చేసినా ఇచ్చినా సంకేతాన్ని గుర్తించలేకపోతే అవి నే చేసిన ప్రయోజనం ఏముంది అర్థమైందా ఇంత జ్ఞానం కలిగిన నాకన్నా పశువు గొప్పది కనుక ఇప్పుడు మనం ఏం ఆలోచించాలండి ఏ మనం జ్ఞానాన్ని పొందాలి అనేటువంటిది కాస్త ఆలోచించవలసిన విషయం ఎన్ని రహస్యాలు తెలియజేసిందండి భారతం ప్రతి చిన్న విషయం మన జీవితానికి పాఠం అని చెప్పుకున్నాం మనం పాఠాలు తెలుస్తున్నాయా తెలియటం అర్థం అవుతున్నదా కావట్లేదా కనుక దివ్యాత్మ స్వరూపులరా ఇప్పుడు కర్ణుని పరిస్థితి ఏమిటండి ఒక్కసారి అటువేపు పెడదాం భీమసేనుని వైపు ఆ భీమసేనుడు ఆ ధృత రాష్ట్రుని యొక్క పుత్రులు ఒక్కరిని ఒక్కరిని ఒక్కరిని చొప్పున సంహరిస్తున్నాడండి ఇంతకు ముందు నలభై మంది అయ్యారా ఇవాటి రోజున ఇరవై మందిని చంపాడు వాడు మొత్తం ఎంతమంది అయిపోయారండి అరవై రెండు మంది అయ్యారు ఇంకా ముప్పై మంది మిగిలారు అందులో ముప్పై ఆరుగురు బయట అంటే వేరే వాళ్ళు మనకు తెలియని వాళ్ళు ఇద్దరు ఎవరయ్యారంటే దుర్యోధనుడు దుశాసనుడు అదృష్టవశాత్తు ఆ భీమసేనుకు దుశాసనుడు దక్కాడండి చిక్కాడు ఆ చిక్కినటువంటి ఆ దుశ్శాసనుతో ద్వంద్వయుద్ధం చేస్తున్నాడు ఎవరు భీమసేనుడు అన్నారు వ్యాస భగవానుడు పోటీలు పట్టినట్టుగా ఆ పట్టు పట్టి కింద పడవేస్తున్నాడు గదా దండము శైర వీర విహారం వ్యాసభగవాను అన్నాడు ఏకం తాదనం భూన భూంతరాళం విపర్య ఆ గదా దండము తీసుకుని ఆ దుశ్శాసను గదకు ఒక్క శబ్దము తగిలితే ఆ శబ్దము వల్ల భూమి పైకి వెళ్ళి ఆకాశము కిందికి విపర్యహూ ఆకాశం కూడా ఇది పైకి వెళ్ళి అది కిందికి వచ్చిందా అన్నంతగా శబ్దం పుడుతున్నది దిక్కులు పిక్కటిల్లుతున్నాయి భయంకరమైనటువంటి శబ్దం చేస్తున్నారు అటువంటి స్థితిలో భీమసేనుకు ఆ దుశ్శాసనుని చుట్టూ దొరికిందండి ఆ దొరికినటువంటి జుట్టును తీసుకుని మంచపైన వ్యాసుని వర్ణన గొప్పదండి ఉలకించిపోతుంది ఒళ్ళు ఎట్లా అండి ఓ పశువారు పొలంలో మంచె పైన ఉండి వడిశలు విసిరినట్టుగా ఆ దుశ్యాసనుని శరీరాన్ని తిప్పుతున్నాడు తిప్పి కింద పడవేసి కంఠము పైన కాలు ఉంచి గదాదండమును పైకెత్తి ఓరెత్ కూడా ఇప్పుడు ఆ దృశ్యాన్ని చూడరా ఏకవస్త్రై ఋతుమతి రాకూడదని చెప్పిన నిన్ను సభలోకి ఈడ్చుకు వచ్చిన తల్లితో సమానమైన నీ వదిన ఒక్కసారి తలుచుకోరా ఈ భీమసేనుడు చేసిన ప్రతిజ్ఞను ఒక్కసారి తెలుసుకో నీ ప్రక్కన నుండి పక్క పక్క నవ్విన కర్ణుడు నా తమ్ముని చేత హతుడవుతాడు ఇప్పుడు నీవు నా చేత గుండెలు చీల్చబడతావని ఆ భీమసేనుడు పెద్ద బొబ్బ పెడితే ఆ గదాదండము వక్షస్థలము పైన గుచ్చాడండి పాతాలమునకు బాణం వేస్తే పాతాల గంగ ఎలా ఊబుకుతుందో రక్తం ఎలా చిమ్మింది యుద్ధ ఆ చిమ్ముతున్నటువంటి రక్తమునకు దోషిని ట్టినవాడు ఏ పదార్థాన్ని సేవిస్తున్నాడో తెలియని స్థితిలో ఆ రక్తమునంతటిని తాగుతున్నాడు వక్షస్థలం నిండా పూసుకున్నాడు ముఖం నిండా పూసుకున్నాడు పరమేశ్వరుడు విలయ చేసినట్టు చేస్తున్నాడు ఎవరు భీమసేనుడు అర్జునుడు యుద్ధం చేస్తున్నా ఏమీ చెయ్యలేని స్థితిలో కర్ణుడు కృపాచార్యుడు అశ్వద్ధామ దుర్యోధనుడు ఏమండి ఈ శల్యుడు వీరంతా కూడా ఏం చేస్తున్నారయ్యా అంటే సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారండి వారు కళ్ళ ఎదురుకుండా దుశ్శాసనుణ్ణి ఏం చేస్తున్నాడండి వాడికింకా కక్ష తీరలేదు ఎవరికిరునకు ఆ పొడిసినటువంటి కథతోనే మళ్ళీ వత్సస్థలంలోనే పొడుస్తున్నాడు ఇంకా మాంసములు పేగులు బయటకు లాగుతున్నాడు వికటార్థ హాసం చేశాడు పెడపొప్పలు పెట్టాడు గంతులు వేస్తున్నాడు అండి హిరణ్య కశ్యపుని చంపడానికి సిద్ధపడిన నరసింహుడు ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు ఈ వర్ణనంతా చేసింది నేను కాదండి వ్యాసభగవానుడు కళ్ళకు కట్టినట్టు చూపించారు అక్షరములతో గీశారు వ్యాసభగవానుడు చాలా దివ్యంగా చెప్పారు ఆ దుశ్యాసనుడు తల వాల్చేశాడు ఏం చెయ్యాలో తెలియలేదు దుర్యోధనులకు నోట మాట రావటం లేదు దుశాసను గుండెలు చేర్చబడినయి రక్తము భీమసేను చేత త్రాగబడింది ఆ రక్తాన్ని ఒంటి నిండా పూసుకుని విలయ తాండవ నృత్యం చేస్తున్నాడు భీమసేనుడు ఆ భీమసేను ఎవ్వరూ చూడలేక కళ్ళు మూసుకోలేక ఆ యుద్ధ రంగంలోనే నిలబడినారయ్యా అని సంజయుడు ధృతరాష్ట్రునకు తెలియజేశాడండీ ఇప్పుడు వాడు మరణించక ముందే కనీసం ఒక రోజునైతే ఆ సంజయుణ్ణి ఎంత మాట అన్నాడో తెలుసా సంజయ నీవు కూడా పాండవ పక్షపాతి వేణయ్యా అందుకని పాండవుల యొక్క విజయవార్తలు చెబుతున్నావు తప్ప నా కుమారులైన కౌరవుల విజయవార్తలు నువ్వు నాకు చెప్పటం లేదన్నాడు అసలు విజయవార్త ఉంటే కదా చెప్పడానికి రాజా ఏం చెయ్యమంటావు నా మీద నమ్మకం లేకపోతే వ్యాసుడు నాకు దివ్య దృష్టినిస్తాడా పోనీ నీవు చెప్పవద్దు అంటే మానేసి నేను కూడా యుద్ధ రంగంలోకే పెడతానయ్యా దుర్మార్గులైన నీ కొడుకులకు సేవ చేసినటువంటి పాప కర్మ ఫలితాన్ని అనుభవించడానికి యుద్ధరంగానికి వెళ్ళి నేను కూడా ఆ యుద్ధ భూమాత ఎవరైతే ఉన్నారో ఆవిడలో కళ్ళు మూసుకుని పడుకుంటా ప్రాణాలు వదిలిపెడతా వెళ్ళమంటే చెప్పవయ్యా అన్నాడు కాదులే చెప్పమన్నాడు రెండు రోజులు గడిచేటప్పటికి దుశ్శాసను యొక్క మరణ వార్త చెప్పాడు గొప్ప కూలిపోయాడు ఈ విషయం తెలిసినటువంటి గాంధారి తట్టుకోలేకపోయింది మూర్ఛపడింది సంజయుడే నీళ్లు జల్లి లేపాడు శేత తీర్చాడు ఏమైంది ఏమైంది అంటూ ధృత రాష్ట్రం వచ్చి మూర్చబోయాడు వాడికి శైత్యోపచారాలు చేశాడు ఈ సంజయుడు ఎన్ని చేసినా ఏం చేసినా జరిగిందాన్ని మార్చలేదు ఎప్పుడైతే దుశ్శాసనుడు యుద్ధ రంగంలో ఆ విధంగా అయిపోయాడో శకుని యుద్ధ రంగంలో కనపడలేదటండి భీమసేను చేతికి దుశ్శాసనుడు చిక్కిన మరుక్షణంలో శకుని ఏమైపోయాడు అండి అక్కడ కనబడలేదు ఇక యుద్ధ రంగంలో మొత్తం దుర్యోధనుడు కూడా వెతికాడు ఎక్కడ ఉన్నాడయ్యా సేవకులు గుర్రాలకు సేవ చేసేటువంటి గుడారముల వద్ద దాక్కున్నాడు ఈ యుధ రంగంలో ఈ దుశ్శాసను మరణ వార్త వినేటప్పటికే కుంగిపోయాడు ఒక్కసారి కిందికి దిగి ఆ దుశ్శాసను వద్దకు వెళ్ళి ఇంతటి వీరుడికి గతి పట్టింది కదా అని ఆ మృత కళేబరానికి నమస్కరించి కర్ణుడు వెనక్కి వచ్చాడండి ఆ రథాన్ని ఎక్కబోయేటప్పటికీ రథ చక్రము భూమిలో దిగబడిపోయి కర్ణుడు యుద్ధం చేయాలి అర్జునుడు యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు అర్జున క్షణమాగవద్దు కర్ణుని వేసేయమన్నాడండి ఎవరు అన్నది కృష్ణ పరమాత్మ కర్ణుడు చెప్పాడండి అర్జున సర్వధర్మములు తెలిసిన వాడము రథము నుండి క్రిందికి దిగి కొద్దిసేపు నాకు వ్యవధి కావాలి అని అడిగిన రాజుతో కానీ వీలువై ఇప్పుడు నాకు శక్తి లేదు అన్న రాజు జోలికి కానీ చెప్పినా చెప్పకున్నా యుద్ధ వీపు చూపి పరుగు పెట్టేటువంటి జోలికి కానీ నీతిమంతుడైనటువంటి రాజు యజ్ఞం చేయకూడదు అని రాజనీతి కనుక నీవు కాసేపు ఆగవయ్యా అని శల్యుని వంక చూచి శల్యా కాస్త దిగి రథాన్ని ఎత్తవయ్యా అన్నాడు రథాన్ని తోలుతా అని మాట ఇచ్చాను కానీ రథం ఎత్తవయ్యా అంటే నేనేమైనా నీ కింద గుమాస్తాననుకున్నావా చేతనైతే రథాన్ని ఎత్తుకోలేకపోతే లేదు అన్నాడు శల్య నన్ను దిగమంటే నేను దిగుతా నేను కూడా కూర్చుంటా నా బరువుతో కూడా నువ్వు లేపాలి కనుక నువ్వు చేసుకోవాలి కానీ నేను అటువంటి పళ్ళు చేయను అన్నాడు ఎవరండి శల్యుడు ఇప్పుడు ఏం చేయాలి కర్ణుడు అర్జును అడిగాడు మధ్యలో అడుగున్నాడు అయినా సరే కృష్ణ పరమాత్మ ఏమన్నాడండి ఆలస్యం చేయకుండా కొత్తవయ్యా అన్నాడు కర్ణుడన్నాడు నీవు ధర్మమూర్తివయ్యా అని ఎవరిని అర్జును కృష్ణ పరమాత్మ కర్ణునితో మాట్లాడాడు సుమారు రెండు గంటలు మాట్లాడాడు ఆ రోజు ఎందుకంటే గడియల లెక్క ఇచ్చాడు ఎవరు వ్యాసభగవానుడు ఆ గడియల లెక్క ప్రకారం ఒక ఆరు నిమిషాలు తక్కువగా ఎన్ని గంటలవుతుందంటే రెండు గంటల సమయం అవుతుంది అర్థమైందండి అంతసేపు మాట్లాడాడు కర్ణ బాగా ధర్మం గుర్తుకొచ్చిందే నీకు ఆనాడు నిండు సభలో శకుని మాయాజూదమాడుతున్నప్పుడు నీకు ధర్మం గుర్తురాలేదా ధర్మరాజు తనంతట తానుగా పందెము పెట్టకుండా శకునే నీ వద్ద అది ఉన్నది నీ వద్ద ఉన్నది అది పెట్టు అది పెట్టు అని మొత్తం పెట్టిస్తే ఇది ధర్మమా ధర్మమా నీకు తెలియలేదా ఏక వస్త్ర అయి రుతుమతి అయి ఉన్నటువంటి ఒక కులకాంతను సభలోకి ఎడ్చుకురావడం ధర్మమేనా ఏకవస్త్ర కాదు వివస్త్ర అయినా ఏమాత్రం మనము సిక్కుపడవలసిన పనులేదు బాధపడవలసిన పనిలేదు అని నీవు అన్న మాట కాదా ఇది ధర్మమేనా ఓ ద్రౌపది నీ ఐదుగురు భర్తలు సేవకులయ్యారు ఇప్పుడు ధైర్యం చేసి ఆ పెద్దలను నన్నోడి తన్నోడేనా తన్నోడి నన్నోడేనా అని అడగడం కాదు వాళ్లను వదిలేసి నీవు స్వతంత్రించినట్లయితే నీకు ఇంకొక భర్త దొరుకుతాడు ఈ ఐదుగురు కాక అని నీవన్న మాట నిజమవునా కాదా ఇది ధర్మమేనా ఈ గుండెలు పగిలిన దుశ్శాసనుడు ఆమె ఒంటిపోయిన్నటువంటి ఆ చీరలను లాగుతున్నప్పుడు వస్త్రములను లాగుతున్నప్పుడు వికటాట్టహాసం చేశావే ఇది ధర్మమేనా నీ భార్యకు ఇదే పరిస్థితి వస్తే ఏమంటావు అప్పుడు నీకు ధర్మం గుర్తుకు రాలేదా పోని ఈ సంగతి వదిలిపెట్టవయ్యా పద్నాలుగేళ్లు దాటి పదిహేనవ ఏట ప్రవేశించిన ముక్కుపచ్చలారని పాలుగారుతున్నటువంటి పసివాడు యుద్ధరంగంలో పద్మ వ్యూహాన్ని ఛేదించి లోపలికి వస్తే స్వైర వీర విహానం చేస్తే ఈ ధీరుడు ఈ కర్ణుడు ఈ ధర్మమును గురించి మాట్లాడేటువంటి ఈ కర్ణుడు ఆ పశివాడి వెనుక నుంచి బాణమును తృంచుట ఏ ధర్మముననుసరించి జరిగాను అప్పుడు నీకు ధర్మం గుర్తుకు రాలేదా నీ పురాణాలు పోవడం దగ్గరికి వచ్చేటప్పటికి ధర్మం కావాలా నీకు ఏమయ్యా ఏ విన్యాయం లోకంలో దుర్మార్గులైన వాళ్ళు అందరూ అంతే వాడు తప్పు చేస్తున్నాడు వాడు తప్పు చేస్తున్నాడు వాడు తప్పు చేస్తున్నాడని అందరినీ విమర్శిస్తూనే ఉంటాడు ఆఫీస్కి వెళ్ళామండి చచ్చే పని అవ్వదండి ఇవాళ రేపు గవర్నమెంట్ ఎట్లా ఉన్నది వీడాఫీసులో వీడెంతవరకు పని చేస్తున్నాడనే ఆలోచన వాడికి ఉండదు కేవలం ఎదుటివాడిని మాత్రం చాలా అంటాడు అవునా కాదా వ్యాసుడే చెప్పాడు ఈ మాట దుర్మార్కుడైనటువంటి వాడు తన సంగతి తాను చూసుకోక ఎదుటి వాణ్ణి విమర్శిస్తూ ఉంటాడు నీవు ధర్మాత్ముడు కదా అని అడుగుతున్నావా నేను ధర్మాత్ముడిని కాను అని నువ్వు ఒక్క మాట చెప్పు నిన్ను ప్రాణాలతో అర్జునుడు వదిలేస్తాడు నేను ధర్మాన్ని తప్పాను అని ఒక్క మాట చెప్పు అసలు ధర్మమే నాకు తెలియదని ఒక్క మాట చెప్పు లేదా అసలు ఈ పనులన్నిటితో నాకు సంబంధం లేదని ఒక్క మాట చెప్పు నిన్ను వదిలేస్తాడు నా మాటతో అర్జునుడు చెప్పమీ మాట్లాడలేకపోయాడు కర్ణుడు సమాధానం ఉన్నదా అండి ఎన్ని దోషాలు చేశారండి అన్ని దోషాల గొప్పదైన దోషం ఒక్కటే పది మంది మధ్యలోకి ఒక కులకాంతను చుట్టు పట్టి ఈడ్చుకురావటం పైగా చుట్టూ ఎటువంటిదని చెప్పాడు కృష్ణ పరమాత్మ వ్యాసుడు చెప్పాడు అండి అవబృధ స్నాతయోర్ విచిత్రయాజసూయ యాగం చేసి అవబృధ స్నానం చేత పవిత్రమైనటువంటి కేశబంధనవతి అటువంటి కేశములను పట్టుకుని ఈడ్చుకుని వస్తావా సామాన్యమైన దోషమాది అనుభవించాలి చేసిన వాడు ఎవడైనా ఒక్క దుశ్శాసనుడే కాదు ఇప్పుడు ప్రారంభించాడు భగవంతుడు ఈ మాట అన్నది ఎవరండి కృష్ణ పరమాత్మ ఇప్పుడు ప్రారంభించాడు భగవంతుడు అసలైన వేట కర్ణ సిద్ధంగా ఉండవయ్యా నీ ప్రాణాలు ఇప్పుడే వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాయి చిట్ట చివరి సారిగా ఎవరికి నమస్కరిస్తావో నమస్కరించు కర్త కారయిత ప్రేరకనుమోదక చత్వారి సమభాగి దుష్కృతం సుకృతం చెడు గాని చేసినటువంటి వాడు చెయ్యడానికి కారణమైన వాడు చెయ్యమని ప్రోత్సహించిన వాడు చేస్తుంటే చూస్తూ ఊరుకున్నవాడు కూడా ఆ కర్మలో భాగస్వామ్యము పంచుకోవలసిందే కనుక ఇది ధర్మం కాదని చెబుతావా నువ్వేమైనా నీకు తెలిసిన ధర్మం చెప్పవయ్యా కేవలం రాజనీతి కాదు వేదానుసరణమైనటువంటి ధర్మమే నేను చెబుతున్నా ఏం చేస్తాడండి కర్ణుడు ఏమీ మాట్లాడలేకపోయాడు దైవోపహత చెప్పినవచ కుండలాలు ఇచ్చాను ఇప్పుడు నా ప్రాణాలు నేనే పోగొట్టుకుంటున్నాను నాకు ఈ రోజు దొరికినవన్నీ ఇట్లాగే ఉన్నాయి దొరికిన రథసారథి అలాగే ఉన్నాడు పైగా అర్జునుడు వస్తుంటే ఏమంటున్నాడా రథసారథి అదిగో చూసేవాడు వస్తున్నాడు ఎట్లా వస్తున్నాడో అయిపోయింది ఇవాళ నీ పని ఇట్లా మాట్లాడితే ఏం చేస్తాడంటే ఇవాళ నాకు దొరికిన సారథి అటువంటి వాడి ఆనాడు ఆ భూదేవి ఇచ్చినటువంటి శాపము వల్ల అయితే ఆంధ్ర భారతంలో ఒక బ్రాహ్మణుడు శాపం ఇచ్చాడని ఉన్నదండి ఆ బ్రాహ్మణుని గోవుని చంపాడు ఆ కథ కూడా ఉన్నది విడిగా బ్రాహ్మణుని గోవుని చంపాడు అది యజ్ఞ హోమ హోమధేను అది ఆ గోవుని చంపిన కారణం చేత ఆ బ్రాహ్మణుడు శాపం పెట్టాడని ఉన్నది ఆ శాపం వేరు కానీ ఈ శాపానికి దానికి కలిపారు ఆంధ్ర భారతంలో ఈ మూల భారతంలో మాత్రం కర్ణుల్ని శపించింది భూదేవి ఆ భూమిని పిండటం చేత ఎందుకొరకు పిండాడో నిన్న మనం చెప్పుకున్నాం ఆ భూమిలో దిగబడిపోయింది ఎంత ప్రయత్నం చేసినా రాలేదు అర్జున నీవు సహించవలసిన పని లేదు అయ్యాయా ఆ కరణాంతం బాణాన్ని సంధించినటువంటి ఆ అర్జునుడు వదిలిపెడితే ఆ కర్ణుని యొక్క గుండెలను చీల్చుకుని మార్గం చేసుకుని బయటకు వెళ్ళింది ఆ అర్జునుని శరము ఆ కరము నుండి వదలబడిన శరము అలా వెళ్ళినటువంటి ఆ బాణం మరల నదిలో మునిగి వచ్చి అర్జునుని అంబుల పొదిలో చేరిందండి దివ్యమైనటువంటి అస్త్రాలు అన్ని అలాగే స్నానం చేస్తాయి ఇప్పుడు ఏం జరిగిందండి కర్ణుడు నేల కోలాడు మొదలు నరికితే చెట్టు ఎలా నేల మీద పడుతుందో అలా కర్ణుడు నేల కూలాడు దుఃఖం ఆగలేడు ఇప్పుడు ఏం చేయాలి ఇంకా రాత్రి కాలేదు ఒడ్డుకోకలేదు సూర్యుడు అస్తమించలేదు న్యాయంగా యుద్ధం జరగవలసిందే కానీ కౌరవ సేన మొత్తం ఏమైందండి తిరోముఖమైపోయింది కర్ణుడు ఎప్పుడు సంహరింపబడ్డాడో ఇంకా పాండవులను గెలుస్తాము అనేటువంటి ఆశ నశించిపోయింది తన దగ్గర ఉండేటువంటి బలం కూడా మిగిలిన మూడో క్షేణీలలో కూడా మూడు వంతులు ఇంకా మిగిలింది చాలా తక్కువ సైన్యం ఇంకా మిగిలినటువంటి యోధులు ఎవరయ్యా ఈ రంగంలో ఈ కౌరవ సేనలో శల్యుడు కృపాచార్యుడు అశ్వత్థామ దుర్యోధనుడు మిగిలిన వాళ్ళంతా ఎటువంటి వాళ్ళయ్యా అంటే ఏదో డ్రస్ ఇచ్చి రోజుకాహ రూపాయలు ఇస్తావు నువ్వు జెండా పట్టుకుని చెయ్యనరా అంటే అంటామనేవాళ్ళే అసలైన వీరులెవరు అంటే ఏం చేయాలి ఇప్పుడు యుద్ధాన్ని విరమించాలా యుద్ధం చేయాలా ఈరోజుకి యుద్ధం చేయలేదు కనుక రథాలను వెనుకకు మరల్పండి అన్నాడు దుర్యోధనుడు ఒక్కసారి రథాలు వెనక్కి తిరిగినాయి పాంచజన్యాన్ని పూరించాడు ఎవరండి కృష్ణ పరమాత్మ దేవదత్తాన్ని పూరించాడు అర్జునుడు పౌండ్రకమును పూరించాడు ధర్మానందనుడు అర్థమైందా పౌండ్రకము ఆయన శంఖం పేరు కారణం ఏమంటే ఆ కర్ణుడు చేసిన అవమానమును భరించలేక ఆ కర్ణుని మరణమే కనపడింది ఎవరికి కనపడింది ఇప్పుడు మనకేమర్థమైందో ఒక్క క్షణం ఆలోచించి చెప్పండి నేను చెప్పేనా నిరంతర ధర్మాచరణ కలిగినటువంటి వాడి హృదయము దేనిని కోరునో అది జరుగును ఇది మనకు తెలిసిన పాట కోరుకున్నవాడెవడు అందుకేగా అర్జునుడు వచ్చినా కూడా ఆ గాండివన్నీకి ఎందుకు అవతల పారేయమన్నది ఎందుకండి కర్ణుని చంపలేదు కనుక ఎందుకు చంపాలి తనను అవమానపరిచాడు కనుక నీకు యుద్ధం చేయడం రాదు కదా నువ్వు రావద్దు అని చెప్పడం వేరు ఏమండి చేత పాచికలు పట్టుకుని భవనంలో కూర్చుని ఆ మందిరంలో ఉండి మూడు నాలుగు అని అంకెలు చెప్పి వేసుకోవలసిన వాడివి నీవు రథంలో కూర్చుని యుద్ధం చేయడానికి ఎందుకు వచ్చావురా అని ధర్మరాజుని అడిగితే వాడికి ఎంత కష్టంగా ఉంటుందండి ఎవరికైనా కష్టంగా ఉంటుందా ఉండదా చేసిన తప్పుని ఎక్కి చూపిస్తున్నాడు ఎవరు చేసిన తప్పుని చేసింది తప్పవునా కాదా ఖచ్చితంగా తప్పే అందువల్ల కక్ష కలిగింది సంహరించడానికి సిద్ధపడ్డాడు వాడి చావుని చూడడానికి సిద్ధపడ్డాడు చూడలేకపోయాడు గనక తమ్ముడిని నిందించాడు తాను మనస్సులో అనుకున్నాడు గనుక ఈ రోజున ఏం జరిగిందండి అంత తీరుడు సూర్యుడు అనేకములైనడు అతడు కూడా యుద్ధ రంగంలో ఏమైపోయింది అర్జును గురి అయి మరణించవలసిన రెండే రెండు కారణములు ఒకటి దైవ రెండు ధర్మ ధర్మమే రూపంగా కలిగిన ధర్మరాజు మనస్సులో తలుసుకున్నాడు గనుక దైవ తనను వెనక ఉంచి తాను ముందు రథాన్ని పట్టి నడిపించాడు గనుక కేవలం అర్జునుడి రథమే కాదు పాండవుల జీవితం అనే రథాన్ని నడిపేది కూడా ఎవరు శ్రీకృష్ణ పరమాత్మయే మన జీవిత రథాన్ని కూడా పరమాత్మకు అప్పగించినట్లయితే మన బ్రతుకులు కూడా అట్లే బాగుపడనని వ్యాసవాణి భారతం ద్వారా మనకు అందజేసింది మొత్తం కౌరవులంతా వెళ్ళిపోయారు కనుక వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా మనం ఎవరితో యుద్ధం చేయాలని పాండవులు కూడా వెనక్కి తిరిగారు పొద్దు గోక ముందే గుారములకు ఎప్పుడు చేరుతారు సాయంకాలం ఐదున్నరకు చేరుతారు అని మనవి చేస్తూ ్రాహ్ణ నిర్భయా అపుత్రిణి